ప్రార్థన చేస్తాను పరశుద్ధం ఒక దేవ వందైనా మహన తండ్రి మీకు సత్రుల స్తోత్రాలు ప్రభావ నేను ఈ దినమంతా మీ యొక్క సాంఛ్యత నడిపించి సురక్షితంగా మీ యొక్క సరిధి నడిపించినారు ప్రభావ దాన్ని మీకు ఎంతో వదనాలైన ప్రభా మీ యొక్క వాక్య నిచ్చిన ప్రభావతను మాట్లాడండి మా మనసుని పరిపారే విధాలుగా పొడికుండా కాపాడండి ప్రభావ దేని విషయం డిస్టర్బ్ కాకుండా మీరే శాఖలు కూడా మనం ప్రార్థిస్తాము మీ యొక్క తరిమలి స్వరం మేము వినాలా ప్రభావ జీవితాన్ని సరి చేసుకోవాలా ప్రభావ ప్రభావా మీ యొక్క నీతి సత్యాన్ని ప్రకటించాలా అందుకున్నారు ప్రభావా సమాప్తికి సంబంధించిన విషయాలు మేము ధ్యానిస్తాం నేను మా తను మాట్లాడండి ప్రభావ ప్రతిదీ జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించి ఆరు ప్రభు వాటిని మా హృదయం భద్రపరచుకోవాలా అనుభవం వాటిని ప్రకటించాలా అటువంటి సేవల జీవితాలను అందరూ నడిపించామని ఏ సుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తల్లి ఈ రోజు తొమ్మిదవ తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై సంవత్సరం డబల్యూని బ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనోజ్ బాయ్ జ్ఞాపకం చేస్తున్నాడు మనకి ప్రతిసారి బబులోన్ అని కదా వాళ్ళ మైండ్ రిజిస్టర్ అయిపోయింది బబులోన్ అనేది మనం ఆల్మోస్ట్ ఇది ఇది నైన్త్ వీక్ అనుకుంటా ఎనిమిది వారాలు అయిపోయింది ఇది ఇది తొమ్మిదవ వారం చివరి పూరకు సంబంధించి సెవెంత్ ట్రంప్ ఏడవ పూరకు సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తున్నాం కొంచెం కష్టతరంగా ఎందుకంటే ఇందాక ఒక బెదర్ ఫీడ్బ్యాక్ ఇచ్చి మన ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు అందరు వినేసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు చెప్తలేరు ఏమీ చెప్తలేరు ఇది ఇది అర్థమవుతుందా లేదా ఇది కరెక్టా లేదా ఇవి చెప్పాలి కదా మీరు నాకు చెప్పాలి ఎందుకంటే మనం ఎంతో కాలం నుంచి వెళ్ళిపోతున్నాము బొమ్మలు ఇది ఇది మీ జీవితంలో ఏ విధంగా పడిపోస్తుంది మళ్ళీ దీన్ని మీరు పరిశీలించి స్వీకరిస్తుందా లేదా బ్లైండ్ గా స్వీకరిస్తారు ఎందుకంటే దత్తంతో బ్లైండ్ గా స్వీకరించిన అంటే గతంలో గుడ్డిగా స్వీకరించిన మళ్ళీ ఇప్పుడు కూడా ఫిడ్ అవునారా లేక పరిశీలించి స్వీకరిస్తున్నారా చర్చిస్తారా ఎందుకంటే ఇప్పుడు చర్చించాలి నేను ఒకప్పుడు చర్చించిన పార్స్టర్లతో మాట్లాడాను కొంతమంది డిస్టర్బ్ అయినారు కొంతమంది దూరం పెట్టారు అన్ని చేస్తారు పరిశీలించడం అంటే అది అర్థం పరిశీలించాల ఇప్పుడు దిగ్ దర్శ శ్రీనివాస్ బాధితులు మమ్మల్ని ప్రశ్నించిన అట్లాంటి నాకు అవసరం బ్లైడ్ రిటర్న్ ఎందుకంటే ఒకప్పుడు బ్లైండ్ గా విందం ఇప్పుడు పరిశీలించే మన మనకు అవసరం ఎందుకంటే మీరు పరిశీలించకపోతే ఇది కరెక్ట్ ఎట్లా తెలుస్తుంది చెప్పండి సంఘస్తులు హౌలు నిలబెట్టేసి కదా పౌరుని నిలబెట్టిండ్రు చర్చిలో నువ్వు చెప్పేటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మశాస్త్రంలో ఉందా లేదా అని నేను మిమ్మల్ని స్వీకరించాను పౌరు గొప్ప సేవకుని కూడా వాళ్ళు విడిచిపెట్టలేరు అంటే అహంకని రాదు మోసపోకుండా జాగ్రత్తలు పడడానికి కొడుకు వాళ్ళు పరిశీలించారు కాబట్టి మనము లేఖలను పరిశీలించారా ప్రభు చెప్పాడు నేను మొదటి నుంచి రాయబడింది చదవలేదా మొదట ఏమి రాయబడిందో మీకు తెలియదా పరిశీలించమన్నాడు కాబట్టి మన సేవ జీవితం పరిశీలించి స్వీకరించాడు బ్లైండింగ్ వెళ్ళిపోయాడు కాదు అది బైబిల్లో ఉందా లేదా ఇప్పుడు కొన్నిసార్లు నాకు కొంతమంది మెసేజెస్ పంపిస్తా ఉంటారు కొన్ని డాక్టరీన్స్ అంటాం ఇంగ్లీష్ లో కొన్ని బోధలకు సంబంధించిన విషయాలు జీవితంలో రకరకాల బోధలు అవి దైవానుసారంగా ఉన్నాయా లేక బైబుల్ వాట్య అనుసారంగా ఉన్నాయా లేవా బా బైబుల్లో ఉన్నాయా అవి పరిశీలించి స్వీకరించాలా అయితే చాలా మట్టు బైబిల్ లేనిది కూడా ప్రకటింపబడతా ఉంటాయి ఎందుకంటే మోసం ఒకటి అటెండే కాబట్టి మన బైబిల్ లేనిది ప్రకటించినప్పుడు అది బైబిల్ ఉందా పరిశీలించడం మన బాధ్యత అనేది నేను జ్ఞాపకం తీస్తున్నాను మీరు కాబట్టి ఇక్కడ నిన్న ఈ చేస్తుంది కాదు ప్రతి దానికి వాక్యం చూపిస్తున్నాం కరెక్టే ఆ వాక్యం కరెక్ట్ అర్థం చేసుకుంటున్నామా లేదా బ్రజర్ వీళ్ళు చూపిస్తుంది ఏ ఉంది కానీ నాకు ఇంత అర్థమైందని ఎవరన్నా ప్రశ్నిస్తున్నారా ప్రశ్నించాలా ప్రశ్నిస్తే అప్పుడు నేను కూడా కరెక్షన్ చేసుకున్నట్టుంటది కదా అంతేనా లేదా కాబట్టి బ్లైండ్గా వినేసి వెళ్ళిపోయింది కాదు ఈ సేవ అది ఆదివారం ఉంటుంది చర్చ్ల పాస్టర్ కురిపిట్ట మీదకి ఎక్కి చెప్పేస్తారు మీరు బ్లైండ్ గా వెళ్ళిపోతారు ప్రశ్నించు కూడా ఆయన ఏం చెప్తే అది అది కరెక్ట్ కాదు దైవికంగా కూడా కరెక్ట్ కాదు మరి మన ప్రభులు వచ్చి ప్రశ్నించినప్పుడు ఆయన ప్రశ్ని జవాబు డైలెట్ గా ఉన్నాడా ఏ అసలు మీకేం తెలుస్తుంది ఫస్ట్ ప్రశ్నించేది ఆయన ఉల్టా అని ఎప్పుడు ఆయన ప్రశ్నించే వాడికి ఉల్టా ప్రశ్నించే చోడు మన విధానం అది ఎంతమంది అంటే ఎవరికి కాలంలో ఆయన ప్రశ్నించిందో ఆ ప్రశ్నకి డైరెక్ట్ జవాబు లేకుండా ఆయన ఇంకొక ప్రశ్నించే చోటు వాళ్ళని మీరు గమనించే చూపించండి సార్ విధానం అది విధానం ఎందుకంటే ప్రశ్నించేవాడు ముందు పరిశీలించడానికి ప్రశ్నిస్తుంటా నువ్వు చెప్పింది నిజమా లేదా తెలుసుకొని నేర్చుకోవడానికి ప్రశ్నిస్తుంటా రెండు రకాల గుంపులు ఉంటాయి ఎప్పుడైనా ప్రశ్నించే వాళ్ళలో నో ప్రాబ్లం ఎటువంటి మనకి ఇష్టమే ఎందుకంటే అందరూ దేవుడి వాటిని నేర్చుకోవడానికి ప్రయాసపడుతున్నాం మనది ప్రేమ సిద్ధాంతం కాబట్టి ప్రత్యేక ప్రేమిస్తాం పరిశీలించే వాడు గానీ వాడు ఎటువంటి దృక్పథంతో ప్రశ్నించినా మనం అట్టు స్వీకరించడానికి ఆ ప్రశ్నకి జవర్ గారు కీర్తులు మనం చూసినాం కదా చూసినే రెంతు రాష్ట్ర పదవిలో చూసినాం ప్రతి క్షణము ప్రతి మాడికి వాడిచ్చే ప్రశ్నకి జవా ఇవ్వడానికి మీరు సిద్ధంగా ప్రేమతో వాటిని జాగ్రత్తగా పరిశీలించి వాటిని స్వీకరించాల ప్రశ్నించాలా సరే కొన్నిసార్లు మీకు టోటలీ రివర్స్ ప్రశ్నలు కూడా స్థావు సరే మేము పరిశీలించుకోవాలి కదా మీకు కూడా టెస్ట్ ఒక పరీక్షలాగా అందులో మనం పాస్ కావాలా పాస్ కావాలంటే అవును చెప్పింది నేను పరిశీలిస్తానని నేను ఇంటివి పరిశీలిస్తా ఇప్పుడు నాకు బయలుపరచిన ప్రకారంగా మీకు బయలుపరచబడుతుంది తప్పకుండా బయలుపరచు బయలుపరచే దేవుడు అని కాబట్టి మరి మీరు సోలపరచ నాకు తెలవడా కదా వాటి ప్రశ్నించడం నేర్చుకుందాం తర్వాత ఇంకొక సజెషన్ ఏంటంటే ఇప్పుడు మనం ఎన్నో వాక్యాలు చేస్తూ ఉంటాం కదా ప్రతి వారం ఎన్నెన్నో వాక్యాలు చేస్తూ ఉంటాం అయితే ఒక బ్రదర్ ఇందాక నాకు బయట కలిసి చెప్తున్నాడు ఈ చెప్తున్నారు అవన్నీ మేము పరిశీలించడానికి మాకు టైం ఉంటది వాళ్ళు పరిశీలి టైం ఉన్నప్పుడు టైం లేనప్పుడు పరీక్షించినప్పుడు మేము ఎక్కడ రాసుకున్నప్పుడు మా మైండ్ ఎట రిలీజ్ అయితే ముందుగానే మీరు ఏం వ్యాఖ్యలు చెప్పబోతున్నారో అవి మాకు వాట్సాప్లో పంపిస్తే ఆ ఫైల్ మేము ఇంటి దగ్గర చూసుకొని సిద్ధపడి కదా అన్నాడు మంచిదే కదా అది సో మన నెక్స్ట్ గురించి అక్కడ ట్రై చేస్తామా మీరు సరిపోయినవన్నీ చెక్ చేసుకుని వస్తారా చెప్పండి చేస్తారా ఏదైతే మీకు చిన్న ప్రాణం అనేది ఇంపార్టెంట్ మనకి సరే ఈరోజు మరికొన్ని వాక్యాలు నేను మీకు చూపిస్తే నేను పూట బహుశా వచ్చే వరకి ఆ రాక్షన్ కి సంబంధించిన కూడా మనం ఎందుకంటే ఇంతవరకు అన్ని వాక్యాలతోనే పోల్చుకున్నాం వాక్యంలో ఉన్నది దాన్ని ఏ చూస్తున్నారు మనం ఎట్లా చూస్తున్నాము వాళ్ళు ఎట్లా చూస్తున్నారు అని ఎంతకైతే తేడా ఒకటే వాక్యంని ఒకరు ఒక రీతిగా చూస్తున్నారు ఇంకొకటి ఇంకా ఇంకోటి రీతిగా ఆ విషయాలు మీకు చూపించడం కోరిక బాధ ఉంటారంటే తాగట్వారండి కొన్ని వాక్యాలు ఏదో నేను మీకు చూపిస్తాను వాళ్ళు ఏ రీతిగా ప్రశ్న తర్వాత మెయిన్ వాళ్ళ ట్రిక్స్ ఏంటి వాళ్ళు ఏ రీతిగా ట్రిక్స్ ఉంటాయిస్తారు ఆ ట్రిక్స్ మీకు చూపిస్తారు వచ్చి వాళ్ళు ట్రిక్స్ కి ఎట్టా పడిపోతారు విశ్వాసంలో ఎందుకంటే దృష్టి ఏ రూపంలో మీరు పడగొట్టి ప్రయత్నిస్తుంటాడు ఆ విశ్వాసంలో రూపకంగా కాబట్టి వాళ్ళ ట్రిక్స్ ఎట్లుంటాయి అవి ఎట్ట మనము జాగ్రత్తగా పరిశీలించాలా ఎట్ట వాటిని ఎదుర్కోవాలా ఆ పయకు చూపిస్తాను అవన్నీ చూపించక ముందు ముఖ్యంగా మత వార్త ఆరవ అధ్యాయము ముప్పై వచనంలో ఒక వాక్యం మీకు చూపిస్తా ఇది బహు ముఖ్యమైన వాక్యం ఇది చెప్తుంటాం కానీ ఈ వాక్యం అనేక మనం ప్రకటిస్తా కూడా ముప్పై వచనంలో ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చాం స్టార్ ఆరో అధ్యాయము ముప్పై మూడు మొదట మొదట ఏం వెతుకాలా ఆయన ఇంగ్లీష్ లో అక్కడ ఇంగ్లీష్ లో నీతి ఉంది ఫస్ట్ తర్వాత రాజ్యం ఉంది తెలుగులో మనకు మన రాజ్యం కొరకు నీతి కొరకు వెతుకుడు ఉంటా ప్రయాస పడవ లేకపోయా ప్రయాస అని ఉంది అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు కాబట్టి మొదట ఆయన రాజ్యము ఆయన నీతి కొరకు మనము వెతకాల ప్రయాస పడాలి ఇక్కడ మీ దగ్గర వెతుకుడముంది కాబట్టి ఇది అసహన పాయింట్ ఆయన రాజ్యం కొరకు ప్రయాసపడాల మనం అని ఎందుకంటే ఆయన రాజ్యంలో మనం ఉండాలా అంటే ఆ రాజ్యం గురించి వెతకాల అది ఎక్కడ ఉంది అనేది వెతకాల కాబట్టి బోధ అంతా ఆ రాజ్యం కొడుకే క్రైస్తవ సంఘం అంతా ఆయన అక్కడ కూడా కనిపెట్టుకుంది కరెక్టే ఏం ఏ డినామినేషన్ చేసినా రెండవ రకం నమ్ముతుంది కానీ ఆ రెండవ రాక సంబంధించిన విషయాలు నువ్వు కరెక్ట్ గా అర్థం చేసుకోకపోతే ఆయన వచ్చినప్పుడు సకల గోత్రంలో వారు రొమ్మ పడుకుంటూ పరిగెత్తిపోతారు ఎందుకంటే నేను నమ్ముకునేది ఏంది ఆయన వచ్చిన విధానం ఎక్కడ మోసపోయిన విషయమే మనం అప్పుడు జ్ఞాపకం తీసుకుంటాం కాబట్టి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట వెతకమన్నాడు దాని తర్వాత తగ్గినవన్నీ కాబట్టి మన సేవ జీవితం కూడా అదే ఫస్ట్ ఆయన నీతిని నీతి అంటే రక్షణ అనుభవం ఆయన నీతిమంతుడు ఆయన మనకి నీతిని అనుగ్రహించాడు నువ్వు ఎట్లా నీతిమంతంగా తయారు అవుతావు నీ పాప కాబట్టి నీతిని వెతకాల అంటే రక్షణ అనుభవం మన ఫస్ట్ పాయింట్ రక్షణ పొందుకున్న ఆయన రాచి కొడుకు వెతకాల అదే పాయింట్ అక్కడ రెండు సేవ జీవితం అంతా కాబట్టి వీళ్ళెవరు ఈ రాజ్యము దీనికి సంబంధించి అన్నప్పుడు మనకి చాలా సంవత్సరాల క్రితము ఈ విషయం బా బాగా బయల్పరచబడింది పరిశుద్ధ జనాంగం ఎవరు అంటే యేసుప్రావు నమ్ముకున్నవారు అని పత్రిక రెండవ అధ్యాయము ఆరోటో దర్శనంలో విషయం అది రెండు వేల చెప్పబడింది మనకు వాక్యం పరిశుధ జనాంగం యేసుప్రావు నమ్ముకున్న వారే పరుశుత జనాంగం ఆ వాక్యం వ్యాపకం చేస్తుంది అందులో భేదం లేదు ఎవరన్నా కావచ్చు ఎటువంటి వాళ్ళనే కానీ ఎటువంటి పరిస్థితుల జనాంగం నుండి రావచ్చు అని పౌరుల ఆవేశాన్ని బలితులు రాష్ట్ర మనం చూపించింది మనం ఇందులో ఈదుడని బ్రీసు దేశస్తుని దాసులని స్వతంత్రులని స్త్రీ అని పురుషుడని భేదమే లేదు అందరూ బేసు నుండి ఒకరే చూడడం సార్ వాక్యం దళితులు రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయము దళితుల రాష్ట్ర పత్రిక మూడవ ఇరవై ఎనిమిదవ వచ్చిన ఇందులో యూగుడని గ్రీశోషస్తుంద్రుడీ లేదు పురుషుడని స్త్రీ అని లేదు కేసు తీసునందుకంగా ఉండదు కాబట్టి ఆయన ఒకటే ఒకటే ఉంపది అందరూ ఏకంగా ఆయన గుంపది కాబట్టి పరుసమని యూగుడు కాదు అనినది కాదు దాసుని కాదు సముద్రుని కాదు స్త్రీ అని కాదు కాదు అందరూ ఒకటి ఏసు పరిస్థితిలో అందరూ ఒక్కటిగా తయారవుతారు అనేది అని చెప్తున్నారు కాబట్టి పరుషుల జనం కేవలం యూజు కాదు అని చెప్తుంది వాక్యం లేక ఏసుని కాదు లేక అనినది కాదు ఎవరన్నా మనుషుల జనంలో తయారు కాగలరు ఎప్పుడు రిషిపులే ఐక్యత కలిగి ఉంటే అన్న పాయింట్ వ్యక్తం కాబట్టి పరిశుత నిర్ణయము లేదా ఆయన రాజ్యము ఈ రీతికి ఉంటదని ఈ వాక్యం జ్ఞాపకం తీస్తుంది సో చిన్న నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ రాజ్యము ఈ మనం వెతుకుతున్న రాజ్యము శాశ్వతమైంది మనం చాలా కాలం కిందట ఇది శాశ్వతమైన రాజ్యం ఎందుకు శాశ్వతమైన రాజ్యం ఇది ఎప్పుడు స్థాపించబడింది అన్నప్పుడు మనం ఎంతమంది జ్ఞాపకం ఉంది దానియుల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ ఆ విషయాన్ని మనం జ్ఞాపకం తీసుకున్నాం దానియుల గ్రంథము రెండవ అధ్యాయం మాట్లాడుతున్నాడు నలభై నలభై రెండవ వర్గ ఏము నలభై నాలుగు సారీ రెండవ వర్గ ఆ అది చదవండి ఆ రాజ్యుల కాలములలో పర్లోకమందున్న దేవుడు చూడండి ఆ రాజుల కాలమున పర్లోకమందిన దేవుడు ఒక రాజ్యం స్థాపించు దానికి చూడండి దానికి ఎన్నికీ నాశనం కలగదు ఆ రాజ్యము దాని పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు అది పాయింట్ అదే ఒక ప్రవచనం అది ఒక రాజ్యం గురించి చెప్పబడుతుంది వాక్యము ఆ రాజ్యము ఎవరికి చెందుతుందో వారికే చెందుతుందని చెప్తుంది క్లియర్ గా ఆ రాజ్యం ఎవరు స్థాపిస్తారు పర్లేక దేవుడే ఆ రాజ్యని స్థాపిస్తున్నాడు కదా ఈ రాజ్యం ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా ఎవరి ఏ కాలం సరైన అక్కడ ఉంది అక్కడ ప్రవచనము ఆ రాజుల కాలములా అనుంది క్లియర్ గా కదా ఆ రాజుల కాలములా అనుంది అయితే ఈ ప్రవచనము దేనికి సంబంధించిందంటే దాని దానిలకు బయలుపరచబడింది నాలుగు రాజ్యాలు అక్కడ ఒకటి ఏంటంటే ఆ దాని తర్వాత పారసీక దేశము దాని తర్వాత ఎవరు జ్ఞాపకం ఉంది మనం ఇవన్నీ చూసినాం ఒకసారి చాలా కాలం కిందట బులోను పారసిక దేశము గ్రీసు దేశము దాని రోమా సామ్రాజ్యం ఈ నాలుగు ఈ నాలుగు ధాన్యల మన ప్రభు కాలం వరకు ఈ నాలుగు దేశ ప్రపంచాన్ని దేశాలు ఇవి ఆ తర్వాత పారశిక దేశము దాని గ్రీసు దేశము దాని రోమా రోమా సామ్రాజ్యం కాలంలో మన ప్రభు ఈ లోకంలో గ్రీసు దేశం అంటే కాలం రోమ సామ్రాజ్యంలో అప్పుడు మన ప్రభుత్వప్పుడు నీర చక్రవర్తి సీసరు వీళ్ళందరుండే అప్పుడు కదా కాబట్టి ఈ నాలుగు రాజుల కాలంలో మన ప్రభు ఒక రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు ఈ నాలుగు ఎప్పుడు ఎండైనాయి అంటే మన ప్రభు కాలంలో ఎండైనాయి మన ప్రభు ఎవప్పుడు ఆయన స్థాపించింది ఆ రోజు అంటే రోమ కాలం ఎప్పుడైతే ముగించిందో ఆ రోజు ఈ యొక్క రాజ్యం స్థాపించబడింది మన ప్రభు స్థాపించిన రాజ్యం ఈ రాజ్యంలో ఆ రోజును వదులుకొని వివరి వరకు వండే రాజ్యం అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ విషయం దేవుడు తన హస్తలతో ఒక రాజుని స్థాపించబోతున్నాడు ఏ కాలంలో అంటే ఈ నాలుగు రాజుల కాలంలో అయితే ఈ నాలుగు రాజుల కాలాలు మనము ఎన్నిసార్లు చూస్తున్నాం గతంలో అంత డీటెయిల్ మనం ఎప్పుడు ధ్యానించినాం కానీ ఈ నాలుగు రాజుల కాలాలు ఎట్లా ఒక్కొక్క రాజ్యాన్ని ఒక్కొక్క దాని గ్రంథం దాని దర్శనం దీని దర్శనం చూస్తాం వింత రకమైన జీవులు ఉంటాయి కదా మొదటినేమో చిరుతపులి దాని తర్వాత ఎలుగుబంటి దాని తర్వాత సింహం మొదటి సింహము రెండవది ఎలుగుబంటి దాని తర్వాత చిరుతపులి దాని తర్వాత వింతరకమైన జీవి ఈ నాలుగు జీవుల గురించి మనం చాలా కామెన్మెంట్ చేస్తున్నాం నేను అనుకుంటే పోషం రికార్డింగ్స్ లేకపోవచ్చు ఈ నాలుగు జీవులకు సంబంధించింది కాబట్టి ఈ ప్రతి రాజ్యము ఉదాహరణకి మొదటి జోడి ఆ బహుళుడు రాజ్యము సింహంతో పోల్చబడతానికి బహుళులు సింహం కనిపిస్తుంది ఎప్పుడైనా కానీ అదే రీతిగా మనం పర్షియా దేశం చూసినప్పుడు అది ఎలుగుబడితో పోల్చబడుతుంది దాని తర్వాత ఆ గ్రీసు దేశము క్షీతపడితో పోల్చబడుతుంది దాని తర్వాత రోమ సామ్రాజ్యము వింతరకమైన జీవి అది వింతరకమైన మృగం దాన్ని వర్ణింపజనే రీతి కూడా దాని మొహం మాట చెప్పబడుతుంది అదే రీతిగా మనము మన ప్రభు రాజ్యము మన ప్రభు స్థాపించిన పర్లోక రాజ్యము రెండు వేల సంవత్సరం క్రితం ఆయన లోకం బాప్తిజిం ద్వారా ఆయన బయలుపరచబడింది పర్లోక రాజ్యము సమీపించింది అని స్టార్ట్ చేసిన బోధ ఆయననే కాబట్టి మన ప్రభు స్థాపించిన రాజ్యము అదే ఆయన ఎప్పుడైతే సమాప్తమైనదన్న శల మీద అప్పుడు స్టార్ట్ అయింది రాజ్యం ఆ రోజు నుంచి కంటిన్యూ అవుతున్నట్టుంది రాజ్యం అది ఎప్పుడు చెప్పబడ్డ ప్రవచనం ఈ రాజ్యము ఎప్పటికీ నేషనల్ పా ఇది శాశ్వతంగా ఉండే రాజ్యం అని ప్రవచింపబడుతున్న రాజ్యం ఈ నాలుగు దేశాలు మన ప్రభుత్వం ముందు ఎట్లా ఉన్నాయో వాటి వాటి విధానంగానే మరి నాలుగు దేశాలు ప్రపంచాన్ని పరిపాలేసినట్టు మనం చూస్తాం ఈ మొదటిదిగా బ్రిటన్ రెండవది రష్యా మూడవది జర్మనీ నాలుగవది ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఈ దేశాలు ఈ నాలుగు దేశాల ప్రతి దేశానికి ఒక మృగం మన దేశానికి ఎలిఫెంట్ అంతేనా మన దేశానికి ఎలిఫెంట్ అందుకే మీ మీరు పైసలు తీసుకున్నప్పుడు కాయిన్ మీద ఎలిఫెంట్ బొమ్మలు ఉంటాయి అంతేనా ఈ దేశానికి ఎలిఫెంట్ అంటే దాన్ని ఏమంటాం నేషనల్ యానిమల్ ఏమంటారు దాన్ని అంతేనా నేషనల్ యానిమల్ ఉంటారు ప్రతి దేశానికి ఒక బొమ్మ ఒక ఒక గురుగు ఉంటుంది అన్నట్టు ఇప్పుడు ఉదాహరణకి ఆ ఇంగ్లాండ్ మీద తీసుకున్నారు అనుకోండి సింహం ఉంటుంది వాళ్ళ ఫ్లాగ్ మీద వాళ్ళ రూపీస్ మీద కరెన్సీ మీద సింహం ఉంటుంది అదే రీతిగా మనము రష్యా చూసినప్పుడు రష్యా అది ఎలుగుబట్టితో పోల్చబడుతుంది రష్యా అదే జర్మనీ చిన్నప్పుడుగా పోల్చబడుతుంది ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న యునైటెడ్ స్టేట్స్ అది వింతరకమైన జీవి ఎందుకంటే అన్ని దేశాల మీద కలుస్తే అది వింతరకమైన జీవి అన్నట్టు సరే వీటికి సంబంధించి నేను చూపించిన కొంతకాలం కిందట బహుశా మన ఏ ముగిస్తే మళ్ళీ డీటెయిల్ గా అందులోకి వెళ్ళిపోతాం ధని వెళ్ళిపోతాం అమ్మా ఎందుకంటే అవన్నీ ఇప్పుడు బహాటంగా నెరవేరుతున్నాయి ఈ ఈ సింబల్స్ అన్ని బాహాటంగా బయటకు వస్తున్నాయి అన్నట్టు కాబట్టి మన ప్రభు ఇటు నాలుగు నాలుగు దేశాలు ప్రపంచాన్ని పెరగలాడించినాయి మన ప్రభు తర్వాత ఈ లోకాన్ని నాలుగు దేశాలు ఎరగదలాడించినాయి ఈ నాలుగు దేశాలు ఇక్కడ చూపిస్తున్నాం గ్రేట్ బ్రిటన్ ఇంగ్లాండ్ అంటే దాని తర్వాత రష్యా జర్మనీ హిట్లర్ టైం రష్యా అంటే స్టాని లెనిన్ వీలు మొత్తం పెరగలాడించారు ప్రపంచాన్ని దాని తర్వాత హిట్లర్ గడ రాడించారు ఏది ఇప్పుడున్న దేశం ఏంటి యునైటెడ్ స్టేట్స్ అది ఇప్పుడు ప్రపంచాన్ని పరిపాలిస్తుంది కదా బహుధనికమైన దేశం ప్రతి ఒక్క దేశం నుంచి తెలివి గల ఆ దేశం వెల్తర్ ఒకప్పుడు బబ్లూర్ కూడా అక్కడ కాబట్టి ఇది అమెరికా దేశం చివరి దేశం ఏంటి అనకుంట మన ప్రయోగ పుట్టకముందు అమెరికా దేశం ఇప్పుడు రోమిని లాగా కనిపిస్తుంటాయి రీతి గుణగనాలు కనిపిస్తూ ఉంటాయి దేశం కానీ గుణగణత కనిపిస్తాయి కానీ మనకి చూపించిన ప్రభు చివరికి మొదట ఉన్న రాజ్యం ఏది ప్రపంచాన్ని పరిపాలించిన రాజ్యం బబులు అది ఇప్పుడు తిరిగి నెరవేరుతుంది అందుకే మనం అది చూస్తాం బొ ప్రజల కోసం బబ్బులేదు కూలేదు కూలేదు అని అసలు ప్రణం గందల దేశం ఎక్కడుంది ఈ రోజు లేదు బబులం దేశం ఇరాన్ ఉత్తర దిక్కుండా ఉండే పెద్ద మైదానంలో కానీ ఇప్పుడు లేదంటే భాగంలో ఉందంటే కానీ ఆ వాక్యం ఏదైతే హెచ్చరిస్తుందంటే ప్రపంచం అంతటా తిరిగి ఆ దేశం లాగా మారింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది వాక్యం కాబట్టి ఈ రాజ్యాల కాలంలో ఈ రాజ్యాల కాలంలో మన తండ్రి మన ప్రభువు ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అది శాశ్వతంగా ఉండే రాజ్యం ఆ రాజ్యం గురిక మనం అని చెప్తున్నాడు ఆ రాజ్యం గురించి వెతకాలంటే నీకు ఈ తగ్గిన రాజ్యాల గురించి బతకడానికి తెలియాలా బబులుడు ఎట్లా వారు పారసీక దేశము పర్షన్ అంటే ఇంగ్లీష్ లో పారసీక దేశం జీవించింది దాని తర్వాత గ్రీసు దేశం బట్ట జీవించింది దాని తర్వాత రోమ సామ్రాజ్యం బెట జీవించింది ఈ నాలుగిటికి సమంగా ఉన్న ఈ రెండు సంవత్సరాల క్రితం మనం మన కాలంలో ఈ నాలుగు దేశాలు ఎక్కడ జీవించినవి వాటి గుడగణలు చూసినప్పుడు మన ప్రభు రాజ్యంగా ఆ గుడగణలు ఉండవు అది పాయింట్ అని ఆ గుడగణలు ఎందుకు ఉండవు అన్నట్టు ఆ ఆ రాజలన్నీ పోయితే బౌలర్ లేదు పర్షియా లేదు అవన్నీ పోయిన రాజ్యాలు రోమ రాజ్యాలు కూలిపోయాయి ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు ఒకప్పుడు జర్మనీ ఇప్పుడు నార్మల్ దేశం లాగా రష్యా ఒకప్పుడు చాలా పెద్ద దేశం ఉండే ప్రపంచంలో రెండో పెద్ద దేశం అంటే రష్యా ఉండే ఒకప్పుడు ఎయిటీస్ లో ఎయిటీస్ వరకు ఉండేది ఇప్పుడు లేదు అది చిన్నగా అయిపోయింది దేశం అన్ని ముక్కలు ముక్కలు అయిపోయింది దేశం అయిపోయింది అయితే చిన్న చిన్న చిన్న చిన్న సిటీలు దేశాల మారిపోయినాయి ఎనభై లో రష్యా చిన్న దేశంగా మారింది అవన్నీ కూడా చివరికి ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ కాబట్టి ఆ రాజ్యాలన్నీ ఈ లో ఈ లోకపు రాజ్యాలన్నీ ఆయన వాళ్ళు సవాక్యం. తెలిసా వాక్యం ఆ పాట కూడా వాడతాం ఇవన్నీ ఫార్మర్ అయినాక ఆయన రాజ్యాంగ మారాలి అది ప్రవచనం కాబట్టి ఆ ప్రవచనం గురించి మనం ధ్యానిస్తామంటే మనము ఒక బోధను ఎదుర్కోవాల్సి వస్తుంది ఏంటంటే వీటికి భిన్నమైంది ఆ రాజ్యం వరకు నిన్ను వెతకనీయకుండా పట్టిన ఆ నాలుగు రాజ్యాలలో నిన్ను నిలబెట్టూ బోధ ఉంది ఈ లోకానికి సంబంధించింది ఆ బోధ నువ్వు ఈ లోకంలోనే ఉండాలా అనేది ఆ బోధ లేక ఆ నాలుగు ఉండాలా మనమేమో ఆ నాలుగు రాజులంతా నాకు పాల్లేదు మన ప్రభువు ఒక రాజ్యాన్ని స్థాపిస్తుండూ దానిని గొంతులు చూసినాడు ఆ రాజ్యం శాశ్వతంగా ఉండబోతుంది అందులో నేను ఉండాలా అంతవరకు నేను దాన్ని వెతకాలా మనది వెతకకుండా నేను అటు ఇటు తీసుకెళ్ళే బోధలే ఇవన్నీ బోధలు ఇప్పుడు చూసిన బోధలు ముఖ్యంగా రాక్షరిపల్ బోధ గురించి మనము గత నాలుగైదు వారాల నుంచి ధ్యానిస్తానము ఆ బోధకి వేరే ఒక సువార్త మనం చూసినాం కొనతులు రాసిన రెండో పత్రికలో కదా కొనతులు రాసిన రెండో పత్రిక పదకొండవలో వేరే ఒక సువార్త వేరే ఒక యేసు వేరే ఒక ఆత్మ అన్న మూడు అంశాలను మనం ధరించినాం వేరే ఒక సువార్త ఉంది వేరే ఒక యేసు ఉంది అన్న విషయాన్ని ప్రభు మనకు అక్కడ బయలుపరచేయం కాబట్టి ఏ ఏసుని వెంబడిస్తున్నావు ఆయన చెప్ ఆయన మన కొరకు కొన్ని విషయాలు ఆయన బోధను వాడికి అది గ్రహించగలరు నువ్వు ఏ ఏసుని వెంపడిస్తున్నావు అంటే చెప్పండి ఏ ఏసులు వెంపడిస్తున్నావు పవలంటాడు ఆ విషయాన్ని లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తమై మరణించి సమాధి చేయబడి లేఖనముల ప్రకారము మూలనాడు తిరిగి లేచిన ఆ ఏసుని మనం ప్రకటిస్తున్నాం అంటాడు మన ఆ ఏసుని నిజంగా ప్రకటిస్తున్నావా ఆ ఏసు నిజంగా వెంపడిస్తున్నావా నేను ఒక ఏసుని వెంపడిస్తున్నావా ఇది చాలా డేంజరస్ హోదా కదా చేసుకోవడం కాబట్టి మన ప్రభు చెప్పని ఏ బోధని పాటించినా నువ్వు వేరే ఒక వేసి పాటించినట్టే లేక ఫాలో అయినట్టే అది మోసం అన్నట్టు అందుకే అనేకుడు నాకైతే వస్తున్నాడు కాబట్టి అనేకుడు నాకైతే వచ్చి పలు మోసం ఇస్తున్నాడు ఈ విషయము నువ్వు అర్థం చేసుకోవాలంటే చూడండి లూటస్ అంతా పదిహేడవ అధ్యయనం ఇరవై ఒకట వర్షంలో మన ప్రభు చెప్తున్నాడు ఆ నిజమైన మన తండ్రి స్థాపించిన ఆ రాజ్యం ఎందుకనగా ఇదిగో తెలుగు రాజ్యము మీ మధ్యలో ఉంది బెదిరియు అనడు ఎక్కడుంది మీ మధ్యలో ఉంది సరే మీ మధ్యలో తక్కువ వేట చెప్పాలా చెప్పండి మీ మధ్యలో వచ్చుకోవాలా మీలో పెటవరాజ్యం మీ మధ్యలో ఉంది మీలో పెండి బయట ఎందుకు చాలా మంది బయట వెళుతున్నారు పైన పైన తీరు పల్లవరాజ్యం ఎప్పుడు వచ్చిందంటే పల్లవరాజ్యము ప్రత్యక్షంగా రాదనని ఆయన మాత్రం లేదు అదే పదే లేడానికి తెలుసు పల్లవరాజ్యము ప్రత్యక్షంగా రాదు దేవుడి రాజ్యము ఎప్పుడు వచ్చినని ఆయన అడిగినప్పుడు ఆయన ఏం చెప్తున్నారో మన ప్రభు లేదండి దేవుడి రాజ్యము చది పాయింట్ దేవరాజ్యము ప్రత్యక్షంగా చాలా మంది ఇప్పుడు ప్రపంచం అంతా దాని కొరికి ఎదురు చూస్తున్నారు కదా ఆయన ఎట్లా వస్తాడు అక్కడ అన్ని బోధలు తానుమార్ అయిపోయాయి అందులో ఒక మెయిన్ బోధ నేను చూపిస్తాను కొన్ని వారాల నుంచి ఏంటంటే ఆయన ఎట్లా వస్తాడు అంటే ఆయన మధ్యాకాశానికి వస్తాడు మేఘాల వస్తాడు ఇక్కడ నుంచి క్రైస్థానాన్ని మధ్య మధ్యాకాకర్షం తీసుకెళ్తాడు పరిశుద్ధులని మధ్యాకాశంలో ఈ రేళ్ళు పెండ్లి జరుగుతుంది అక్కడ పెండ్లి గింతుంటది అక్కడికి వెళ్ళిపోతారు పైకి తీసుకుని వెళ్ళిపోతారు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయినా అక్కడ నుంచి వాళ్ళని అందరినీ తీసుకొని తిరిగి వాపసి వస్తాడు వాళ్ళు వచ్చిన కింద యుద్ధం చేస్తాడు ఇది బోధన ఇవన్నీ బైబుల్లో లేవు ఎక్కడ మీరు ఎంత వెతికి దొరక వెతికతే నేను ఇవన్నీ వెతికినవా అని చాలా సంవత్సరాలు అయితే ఇవన్నీ లీవుతో మీరు ఎక్కడ చూపిస్తారో అడిగిన బోధకులని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా రకరకాల పుస్తకాలు తీస్తారు ఎవరెవరు రాష్ట్ర పుస్తకాలు తీస్తారు చూడు ఈ పాస్టర్ పుస్తకంలో ఎక్కడ రాసిండు ఆ బ్రదర్ పుస్తకంలో ఎక్కడ రాసిండు ఇదిజుడు బొమ్మ ఇదిజుడు బొమ్మ అనే రకరకాల బొమ్మలు ఉంటాయి అవన్నీ చాలా ఎంతో జాగ్రత్తగా రాసిన బొమ్మలు ఉంటాయి అవి ఏం జరుగుతుంది ఏడు తర్వాత ఏం జరుగుతుంది మూడే సంవత్సరాల మధ్యలో ఏం జరుగుతుంది అన్ని బొమ్మలు ఉంటాయి కొంచెం డిజైన్ చేసిన బొమ్మలు అవన్నీ బొమ్మలు నేను పరిశీలించినవన్నీ నాకు అండి అడుగుతా మళ్ళా ఎరిగితే వస్తూ వాట్సాప్ లో బొమ్మలు నేను ముప్పై నలభై సంవత్సరాల క్రితం వచ్చి అంటే హై స్కూల్ నుంచి చూసిన బొమ్మలనే నేను హై స్కూల్ నుంచి ఆయన ఆయన రెండవ సంవత్సరాల పుస్తకాలు చదివిన వాడిని చెప్తున్నాను ఆ బొమ్మలు అవే బొమ్మలు ఇప్పటికీ రిపీట్ అవుతున్నాయి ఆ మూడు మధ్యలో ఏం జరుగుతుంది మూడర సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది దానికి ఇప్పుడు ఏం జరుగుతుంది ఇవే ఒక బొమ్మలు దాని పరిపాలన అది ఎప్పుడు ఇవన్నీ అన్నట్టు అంత కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ చేసి పడేస్తారు తర్వాత బైబుల్ నుండి చదవకుండా ఆ పుస్తకాలు చదువుతారు వాళ్ళు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎందుకు మోసపోతావు అంటే నువ్వు బైబిల్ని పరిశీలించకుండా ఇంకేదో పుస్తకాలు చదువుతా ఉన్నావు ఎన్నో గంటలు గంటలు ఖర్చు పెడుతున్నావు సరే తప్పులేదు అవి చూడాలా కానీ అవి బైబుల్ ఉన్నాయి కదా పరిశీలించకపోతే నువ్వు మెడియా సంఘులు లాగా లేవన్నట్టు నువ్వు అదే కరెక్ట్ అట్ పలాని పాస్టర్ చెప్పింది పలాని పుస్తకాలను ఉంది ప్రధానని చెప్తారు కానీ మనం ఏమంటే మంచిదే వాళ్ళు వాళ్ళు బాగా వాళ్ళకి ఏం పరిపరచబడిందో మనకు తెలియదు కానీ మన బైబిల్లో ఉండాలి ఉదాహరణకి వెయ్యిళ్ళ పరిపాలన అంటే ఏంది అది ఎక్కడుంది నిజంగా వెయ్యేళ్ళ పరిపాలన నువ్వు శాశ్వత కాలం అంత ఉండబోతున్నట్టు వెయ్యలే ఉంటావా ఆ వెయ్యిళ్ళు ఉండదు పదముడి తెలుసు నేను చూసిన బైబిల్లో ఆ వెయ్యి ఒళ్ళు సంబంధించింది అని కూడా మనకు అర్థం కావాలి దాని తర్వాత మళ్ళా సాంతనుడు విడపడతాడు మళ్ళా శ్రమలు ఉంటాయి ఇవన్నీ వాక్యాలు మళ్ళీ అవన్నీ అర్థం కావాలంటే నీకు ఈ విధంగా వీటిని పరిశీలించకపోతే ఖచ్చితంగా మోసపోతుంది కాబట్టి నేను అన్ని అంటే మీకు అనుగ్రహించబడింది డైరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటున్నారు కరెక్టే కానీ పరిశీలించే బాధ్యత మీది ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు మీరు ఎవరన్నా గెలిదంటే కాదు మీ పరిస్థితి అక్రమం చేయాలి మీరు ఎవరైనా గెలదంటే మీ పరిస్థితి ఏది కాబట్టి మంచి దాసరా మంచి దాసర లానా అన్న పేరు పొందుకోవాలంటే మటుకు మీ మట్టు వీటన్నింటినీ జాగ్రత్తగా ఎందుకంటే మనకు ఒక పని అందుకే మనం ఈ బైబిల్ శ్రీని ఆరంభించుకున్నాం అది ఏది పాట అనేది మనం పదిహేను నిమిషాలు ఏ హెచ్కల గ్రంథం మూడవ అధ్యాయము పదిహేడవ వచనంలో మూడవ అధ్యాయము పదిహేడవ వచనము అదే మనకి ముప్పై మూడవ అధ్యాయము ఆరో వర్షనంలో కూడా ఉంటుంది ఏ హెచ్కల గంధము మూడవ అధ్యాయము పదిహేడవచనం నరపుత్రుడు ఇసేలకు కావాలిగా నేను నిండు నరపుత్రుడు అంటే ఎవరు మనం అందులోనే కదా ప్రతి ఒక్క నరపుత్రుడే కదా కేవలం హెచ్చరి గురించి మాట్లాడుతున్నా వాక్యం అతను తీసుకోవడానికి వెళ్ళేది నరపుత్రుడు నీకు చదువుతాడు నో ఉండో చదువుతున్నావు మాట్లాడుతున్న వాక్యం ఇప్పుడు ఇప్పుడు ఇట్లా అర్థం తీసుకోండి నరపుత్రుడా అన్నప్పుడు ఎవరిని హెచ్చరిస్తుంది నేనైతే నన్నే హెచ్చరిస్తుంది అనుకుంటాను నేను జరుగుతున్నా కాబట్టి నా తను దేవుడు అని అప్పుడు అది నాడైతే అది నాకు సంబంధించింది కాదు అనుకుంటే కాదు నీకు అర్థం కాదు నీ మైండ్ గోద్రం ఇది ఒక చెప్పబడింది ప్రదర్ అంటే అది మైండ్కి ఎప్పుడుకి ఎక్కడ కాబట్టి చదువుటప్పుడు ఇది నా కొరికి చెప్పబడింది నన్ను హెచ్చరిస్తుంది నేను ఇప్పుడు ఒక స్టూ తీసుకోవాలా అని ఈ విషయాన్ని జ్ఞాప్తం చేసేది మనం అర్థం ఆయన బయలుపరచితేడు నేను నడిపిస్తుంటాడు ఇది ప్రభు వంద ప్రభు ఇది నా ప్రభు ఇప్పుడు నేను ఏం చేయాల ప్రభు నాకు ఇది అర్థమైంది ఇప్పుడు నేను ఏం చేయలేదు నన్ను నడిపించిన ప్రభు అంటే ఆయన తప్పకు నడిపిస్తాడు తప్పగా నడిపిస్తాడు ఇంగ్లీష్ అక్కడ లేదు ఇంగ్లీష్ ఏంటంటే ఐ హేడ్ అనేది నేను నిండు కావాలి వాణిగా నియమించినా అంటాడు చాలా చదవండి తెలుగులోని నరఫీతుడా ఇస్రాయల్ తక్కువ కావాలి నేను నిండు నియమించిన ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలా ఇది పాత నిబంధన కాలంలో చెప్పబడింది కాబట్టి ఆ ఇస్రాయల్ గురించి మాట్లాడుతున్నాడా లేక ఈరోజు ధ్యానిస్తు ఏ గురించి మాట్లాడబడుతుంది ఎవరా ఇస్రాయల్ దేవుడి ఇస్రాయల్ బైబిల్ దేవుడు ఇస్రాయల్ అనే ఏడు నమ్ముకున్న వాడే దేవుడు ఇసాను అని చాలా తీటం ఉంది వాక్యం ఏ సుప్రి ఏ సుప్రమే సొంత రక్ష దేవుడి ఇసాన్ వాక్యం కాబట్టి ఇప్పుడు చెప్పాల వీళ్ళు ఎందుకరకు దేవుడు కావలి నియమించాడు ఎవరి మీద ఇస్రాయల్ మీద ఏ ఇస్రాయలు ఏసు నమ్ముకున్న వాడి ఉన్న ఇసా దేశం గురించా ఆ కాలంలో కూడా ఒకటే ఉదానం ఇక రెండు ఇస్రాయల్ లేనేలేదు మొదటి నుంచి మీకు చూపిస్తున్నాను రెండు ఇస్రాయల్ గుప్పులు అనేది కాదు ఇస్రాయల్ గుంపు ఒకటే మొదటి నుంచి ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి నిబంధన కాలంలో కూడా చూస్తాము ఇస్రాయల్ దేశంలో కొంతమంది దేవునికి ఎంతో సన్నిహితంగా భక్తిగా పరిశుద్ధంగా జీవించారు ఎట్లున్నారు విచేతలు జీవించారు కదా చాలా భయంకరంగా జీవిస్తారు పన్నెండు గురించి ఉండండి యాసో కుమారులు కదా పన్నెండు మంది ఎంతగా శ్రమ పెడతారు తన తల్లిదండ్రులు చాలా భయంకరంగా శ్రమ పెడతారు కదా యవనస్తులు చాలా భయంకరంగా శ్రమ పెడతారు వాళ్ళు చేసే ఎందుకుంటారు పనిలే వాళ్ళు ఆ యొక్క ప్రాంతంలో ఏం చేస్తారు మీకు తెలుసు కూడా చెప్తారు చాలా భయంకరంగా చెప్తారు చాలా కఠినంగా ఎందుకు చాలా నరాలు కట్ చేస్తారు చాలా భయంకరంగా వాళ్ళు హింసిస్తారు అన్నట్టు అంత కఠినంగా ఉంటారు ఆ రోజు మూలపై ఈ రోజు వరకు కూడా ఇస్రాయల్ దేశంలో దేవుని బిడల్ని బాగా హింసిస్తున్నారు వాళ్ళు క్రైస్తవులు చాలా హింసిస్తారు ఈ రోజు కూడా ఈసారి దేశంలో మనమేమో అది పరిశుద్ధ దేశము అని మనం దాన్ని పరిగణిస్తా ఉంటాం కానీ అక్కడ పరిశుద్ధులనే చంపుతున్నారు అప్పుడు మీరు అనుకోవాలి పరిశుద్ధులనే చంపుతుందంట దేశము అది ఏ పరిశుద్ధ దేశం దాన్ని ఎవరట్లా పరిశీలించారు క్రైస్తవ సేవ జీవితంలో చర్చిగా ఎవరిద పరిశీలించారు దాన్ని పరిశుద్ధ దేశమే అనుకుంటుంటారు దేశమంటే పరిశుద్ధమే కదా చెప్పండి అదూరు మహిళ అది పరిశుద్ధంగా ఎట్ట తయారైతుంది మనుషులు పరిశుభ్రంగా తయారతాన్ని దేశం ఎట్ట తయారైతుంది ఇది ఇది పరిశుభంగా ఉంటుంది ఇది టెంపుల్ ఇది పరిశుద్ధంగా ఉండదు కదా ఇవి వస్తువులు ఇవి భూమి ఎట్లా పరిశుద్ధంగా తయారైతుంది ఒక దేశం ఎప్పుడు పరి దేశం అంటే మనుషులనే ఒకట చెప్పింది దేశం అంటే మట్టికి కాదు మనుషులు అంటే బుర్జాడు అప్పారట చెప్పింది అది కదా దేశం అంటే మనుషులు అప్పుడు మీరు అర్థం చేసుకోవాలా పరిశుద్ధత ఎక్కడ ఉంటుంది దేశం ఉంటుందా మనుషులలో ఉంటుందా మనుషులలో అని పరుషులంతా కేవలము మన దేవుని వాక్యమే కాబట్టి ఇప్పుడు చూడండి ఇది మన కొరకు చెప్పబడింది పట్టుద రాజ్యం గురించి నువ్వు మనుషుని హెచ్చరించాలని చెప్తుంది వాక్యం ఎట్లా ఒకరు కావాలి వాణి వరే కాబట్టి రక్షింపబడ్డ వారందరూ విశ్వాసాలు అందరూ కావాలి వాళ్లే అని వాక్యం చెప్తుంది ఇప్పుడు చూడండి ఏమో రాబోతుంది నువ్వేం చూడాలా కాబట్టి నువ్వు నా నోటి మాటను నా నోటి మాట ఆలకించి చెప్పటి వారిని హెచ్చరిక చేయు మరణమవు గాని నేను దుర్మాన్ని గురించి ఆజ్ఞేయగా నీవు అతడిని హెచ్చరిక చేయకూ అతడు జీవించినట్లు తన గతను విడిచి పెట్టవాళ్ళని వాడిని హెచ్చరిక చేపలు ఉండి నెడల ఆ దుర్మార్గుడు తారు చేసిన దోషం బట్టి మనమౌను అయితే అతని రక్తం దగ్గర నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతు అది మన సేవ ఎంత కష్టమైనది ప్రార్థం కాదు నువ్వు చెప్పకపోతే నిన్ను ఉత్తరవాదిగా పెడతా కాబట్టి అబద్ధంలో మోసంలో వాళ్ళు మరణిస్తే వాళ్ళని బట్టి నిన్ను ఉత్తరవాదిగా పెడతారు అందుకే నీకు పర్సెంట్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇవి చూపిస్తుంది ఎవరు ఆయన చెప్తారు నేను చెప్తున్నా నా మాట అంటున్నాడు నా మాట నీకు బయటపరచు ఇక్కడ ఇంగ్ ఇంగ్లీష్ అట్లా లేదు ఒకసారి అధ్యాయం అదే పుస్తకం ఎందుకు దా దాంట్లో వేరేది ఉంది వీళ్ళు చదువుతున్న వేరే వేరేది ఉంది ముప్పై మూడవ అధ్యాయము ఆరవ గ్రంథము ముప్పై అధ్యాయము ఆరవ వచనం అది పడ్డము వచ్చట ఈ విషయం అర్థం చేసుకుంటే మన ఎన్నిసార్లు బయటపరిచింది దేవుడిది ఐదవ అధ్యాయులు కూడా తెరించింది అదేది ఖడ్గలు ఖడ్గం బయలుదేరుతుంది ఖడ్గము కాబట్టి ఇప్పుడు దేవుడు మాట్లాడుతుంది కడ్గము ఎవరు వెంట బ్యాచ్ చేస్తుంది గొప్ప జనం వెంట బ్యాల్యూ చేస్తుంది తెలిసింది కాబట్టి కడ్గము కడ్గము వచ్చి చూచియు చేత జలు అజాగ్రత్తగా ఉండుతూ పడ్డము వచ్చి వాడబండి ప్రాణము తీటయు పట్టస్థిచ్చినలా వాడుతా దోషము పట్టబడి అది లేదు కావాలని అంటే అది వారి ప్రాణాలను కూర్చి విచారణ చేయ కాబట్టి అందుకే వ్యాపార రాష్ట్ర పత్రికల్లో ఈ విషయం హెచ్చరించబడింది మీలో అనేక బోధకులు కాపాడిన ఎందుకు చెప్పిండంటే ఇదే విషయం ఇవన్నీ నువ్వు జాగ్రత్తగా పరిశీలించకపోతే వాటిని నువ్వు హెచ్చరించకపోతే మనుషులు నడకపోతారు నేను ఉత్తర పదివ కడతాడు అందుకు పాస్టర్స్ అంటే మాస్టర్స్ అది వార్నింగ్ లాగా పెట్టింది వాక్యం నీ బాధ్యత ఏంటంటే కావలి బాధ్యత నువ్వు ఒక వాచ్మెన్ కావలి వాడు ఏమి ఉంటాడు కనిపెట్టుకుంటాడు కడ్గము రాబోతుంది ప్రజల మీదకి అనేది కాబట్టి గొప్ప జనం వెనకాల కడ్గం రాబోతుంది అది పంపించింది కూడా మన ప్రభే మనం ఎన్నిసిన చూపించిన వాక్యం ఇప్పుడు నీ సేవ జీవితం ఏంటంటే బాక బోదడం కడపూడకు సంబంధించిన బోధ మనం ధ్యానిస్తాం లాస్ట్ ట్రామ్ ఏడవ కూడకు సంబంధించిన బోధ మనం ధ్యానిస్తాం కడపూడకు అన్న అర్థం తీసుకోండి ఏంటంటే కడభూడ రోదడం అంటే ఎవరు రోగాల ఎవరు ఊరాలా అంటే అక్కడ నువ్వే ఊదాలి అక్కడ ఆయన బయలుపరిచింది కాదు నీ బాధ్యత ఏంటంటే ఈ బూరలు ఊదడం దూతలు ఎక్కడ నుంచి గాయంలో ఊదినట్టు కాదు ఆ వ్యక్తిగా ప్రకటిస్తున్న చర్చ కానీ సంతానికి నువ్వే దూతము నువ్వే ఊదాలయ్యే బూర అంటే ఈ సంతి ఏమి ప్రకటించాలే నీ వెనక అర్థం రాబోతుంది అని బాధ్యత నీది అతను చెప్పకుండా దేవుడు నేను సబరిగా దీర్చును నీ కష్టాల నుంచి నీ బాధల నుంచి నీకు విభజన కల్పించిన దాకా అంటే అది చాలా బాగుంటుంది వాక్యం కానీ నీ వెనుకలకు అడ్గమోస్తుందా అంటే వింటాడు వాట్యం వినరు కానీ వాట్యం చెప్తుంది హెచ్చరించబుద్ది మనుషులే నీ వెనుకలకు అడ్గం రాబోతుంది ఎందుకు అడ్గం రాబోతుంది అంటే నువ్వు ఒక రాజ్యం గురించి వెతకకుండా ఈ లోకంలోనే వెతుక్కుంటున్నావు అనే నీతి నేను వెతకకుండా ఈ లోకం రాజ్యాన్ని వెతుకుతున్నావు ఆ నాలుగు రాజ్యాలను వెతుకుతున్నావు అది క్రైస్తవ చింత కాబట్టి మనము తెలిసి కొన్ని తెలిసి మనం బాగా ఓదకపోతే వాడు శాస్తడు గొప్ప జనం అంతా బాధిస్తారు నువ్వు చెప్పాలి అది బాధ్యత మనం అందుకుంటే దేవుడికి నిలబెట్టుకున్నాడు మీ పనులు త్వరగా ముగించుకోండి మీ స్టడీ త్వరగా ముగించుకోండి మీ ఉద్యోగం త్వరగా ముగించుకోండి ఈ పని మట్టు మీరు చెయ్యండి ఎందుకంటే ఇది స్పెషల్ ఇటువంటి సేవ అనేకులకు అనుగరించబడలేదు ఇది వారికి అనుగరించబడలేదు మో ఫస్ట్ పాయింట్ ఇది మీకు అనుగ్రహించబడింది లోకం ఈ లోకంలో జ్ఞానులని జ్ఞాను జ్ఞానము గల వారిని తృఢీకరించి వాళ్ళు పసుపు ఇవన్నీ బయలుపరుస్తున్నారు మళ్ళీ పసిబాలులాగా ఉండాలి మనం పెరగడం చూస్తున్నాం మనం నీ జీవితం అట్లా ఉండాలి పసిపిల్లలాగా తయారు కావాలనేది మనం అర్థం చేసుకుంటున్నాం ఇప్పుడు వాళ్ళ ట్రిక్స్ నేను మీకు చూపించబోతున్నా ఆ యాప్చర్ కంటే సంఘం ఎతవరట అని ప్రకటించే పోతకుల గురించి మీకు ఇప్పుడు చూపించిన కొన్ని పాయింట్స్ వాళ్ళు ఎట్లా ప్రకటిస్తారు దేవుని వాక్యాన్ని ఎట్లా ట్విస్ట్ చేస్తారు అంటే ట్విస్ట్ అంటే మీకు తెలుసు ట్విస్ట్ అంటే వంకర్ వంకర్ థింక్ అంట అంటే సర్పం సర్పండి కూడా ట్విస్టింగ్ లేదు బాడీ ట్విస్టింగ్ కాబట్టి వీడి కూడా ట్విస్టింగ్ ఉంటుంది అంటే వాడు సర్ప సంతానం అర్థం సర్పాన్ని వెంబడించే సర్పకు గుణాలు కలిగిన వాళ్ళు కాబట్టి అది కూర్పు కాదు కదా అంటే ఎట్లా మూడు సన్నట్టు ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే సంఘము ఎత్తబడత అనేది ఎంతో ఆశీర్వదకరమైన నిరీక్షణ వాళ్ళు చెప్పే పాయింట్ నంబర్ వన్ ఈ నిరీక్షణ నువ్వు అంటే వాళ్ళు ఒక రకంగా రెచ్చగొడతారు అన్నట్టు ఇంత ఇంత ఆశకరమైన ఈ నిరీక్షణ దాన్ని ఎక్కడ అని ముందు రెచ్చగొడతా అంటారు అన్నట్టు మనం ఉండాలా అని రెచ్చగొడతా ఎందుకంటే అటువంటి నిరీక్షణ ఏది లేదంట కానీ బైబిల్ అది విరుతరు ఎందుకంటే నేను గురించి చూపేసి చూడండి వాళ్ళ ఫస్ట్ పార్టీ ఏంటంటే ఇది ఒక బ్లెస్ హోమ్ అంటే ఆశీర్వదకరమైన నిరీక్షణం ఎంత పడడం అనేది కానీ నిరీక్షణ అంటే అది కారు అని చూడండి తీర్పు పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వర్షణం ఇది ఆశ్రయరమైన నిరీక్షణ రెండవ అధ్యాయము పన్నెండు పదమూడు వర్షాలుగా చూస్తాం మనం మనము భక్తిహీనతను ఇవలో ఒక సంబంధమైన దురాశలను విసర్జించి చూడండి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా ఇప్పుడు చూడండి శుభప్రదమైన నిరీక్షణ లేక ఆస్వాదకరమైన నిరీక్షణ ఇంగ్లీష్లో ఏమో బేసైన ఉంది తెలుగులో ఏమో శుభప్రదమైన నిరీక్షణ ఉంది ఇంత తేడా చూడండి పర్లేదు ఈ నిదర్శన ఏంది చూడండి మహాదేవుడు మన రక్షకుండా అయినా ఆయన మహాదేవుడు చెప్తుంది వాక్యం చూడండి ఇక్కడ చాలా తేటగా ఉంది కదా ఏసు ప్రభుత్వం మహాదేవుడు వాక్యం తేటగా ఉంది మరోసారి గెలుపు అనగా దానికి ముందు మనము భక్తినతలు రెండు పాయింట్స్ ఇక్కడ భక్తిహీనతలు ఇహలోక సంబంధమైన దురాశలను ఈ లోకంలో ఉన్నాయండి దురాశలని చెప్తుంది వాక్యం ఇహలోక సంబంధమైన దురాశలు అంటే ఈ లోకంలో ఈ రాశించిన దురాశనే కాబట్టి భక్తిహీనత ఇహలోక సంబంధమైన దురాశ దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము ఉంది ఆ చదువు ఇంకెప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది ఈ శివప్రదం అనే నిరూక్షణ అనగా మహాదేవుడు మన రక్షకుడైనా ఏసుకేస్తూ మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోనూ భక్తితోను బ్రతుకుచుండవల్నని మనకు బోధించు చున్నది కాబట్టి ఇక్కడ ఈ శుభప్రదమైన నిరీక్షణ అంటే నో ఎదురు చూసుకున్న నిరీక్షణ ఏంది వాళ్ళ బోధ ఏంది ఎత్తవే సంఘము నిరీక్షణ ఇక్కడ ఏం చెప్తుంది ఏది నిరీక్షణ మన ప్రభ్వే ఆయన మహాదేవుడు యేసువ్వే మహాదేవుడు ఆయన ఈ లోక రాబోతున్నాడు అంతే కదా ఆయన ఎలపడం రాబోతుండో అదే శుభ పరదం అయితే నిరీక్షణ అని చెప్తుంది వాక్యం కాబట్టి వాళ్ళ వాక్యము ట్విస్టెడ్ వాక్యం వాళ్ళు దాన్ని రివర్స్ చేసుకుని దాన్ని బోధిస్తున్నారు ఎడమ నిరీక్షణ అంటున్నాడు కానీ ఇక్కడ ఏమంటు ఏస్తుందో నిరీక్షణ ఆయన మనకి హుఖాముకి కనిపించదు నిరీక్షణ అదేమో ట్విస్టెడ్ బోధ అమాంతంగా మాయం కావడం రహస్యంగా మాయం కావడం చర్చ రహస్యంగా మాయమైపోద్ది వాళ్ళు బోధిస్తున్నారు కానీ ప్రతి నేత్రం నుంచి వచ్చినది వాక్యం చెప్తుంది ఆయన ఆయన వేస్తుందో నుంచి కాబట్టి పాయింట్ నంబర్ వన్ అది శుభప్రదమ నిరీక్షణ కానే కాదు ఎత్త ప్రధాన అనేది శుభప్రదమైన నిరీక్షణ కానే కాదు ఏ ముఖాముఖిగా చూడమే శుభప్రదమైన నిరీక్షణ ఏ స్త్రువే ఆ నిరీక్షణ అని వాద్యం చెప్తుంది తర్వాత రెండవ ట్రిక్ ఏంటంటే వాళ్ళు చెప్పండి ఎవరు గుర్తుగిన సమయంలో సంఘము ఎత్తబడతది సీక్రెట్ గా సంఘము ఎత్తబడతది నువ్వు కండు మూసుకొని ఉంటావు ఒకడు కాదు మంచ మీద నీ పక్కన నిద్రపోతున్న వాడు మాయమవుతాడు నువ్వు ఇక్కడ వెళ్ళిపోతావు ఇట్లా చెప్తా ఉంటారు బోధలు కానీ ఆ రీతి ఉండదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ఎందుకంటే ఆ సంఘం పెట్టబడి అంటే ఏంటంటే సంఘం మొత్తం ఈ నుంచి మాయమైపోతుంది అప్పుడు ఇక్కడ ఎవరు ఉంటారు అంటే వాళ్ళ బోధలు టోరుంటారు అన్నట్టు కాబట్టి యోహన్ శివార్థ ఫలి మీకు వారం కూడా చూపించిన వ్యూహాన్స్ వార్త పదిహేడవ పదిహేడవ వచనంలో మన ప్రభువు ప్రార్థన ఎట్లా ఉంది వాళ్ళు చెప్పే బోధ ఎట్లుంది వాళ్ళు ఏమంటారు ప్రవ్వా ఎత్తపడే సంఘానికి మమ్మల్ని సిద్ధపరచు బ్రవ్వా మమ్మల్ని అందరినీ పో ప్రభ అని ప్రార్థిస్తారు కానీ ఏ సంఘాన్ని ప్రార్థిస్తాడు తండ్రికి తండ్రి నువ్వు లోకంలో నుండి వారిని తీసుకొని పంపని నేను ప్రార్థించలేదు గాని చూడండి దుష్టి నుండి వాళ్ళని కాపాడమంటాడు అంటే ఈ లోకంలో వాళ్ళు ఉంటారు ఈ లోకంలో వాళ్ళు ఉంటారు దుష్టుడు ఉంటాడు దృష్టి నుండి వాళ్ళని కాపాడమని ప్రార్థిస్తారు తీసుకొని పోమని ప్రార్థిస్తున్నాడు వేసుకోని పాస్టర్స్ ఏమని ప్రార్థిస్తారు తేలికలు త్వరగా మమ్మల్ని తీసుకొని పో మనం అంతా ప్రార్థిస్తున్నామా అందుకే మమ్మల్ని శోదంలోకి తేక దుష్టుని తప్పించి ప్రార్థన నేర్పెట్టాను మతశువ తాజా ఉదయం ఎందుకంటే నేర్పండి ప్రార్థన ఆ పర్లకపు ప్రార్థన అంత ఈజీ కాదు శ్రమణ కాలంలో అందరం ఇక్కడ అని హెచ్చరిస్తుంది ఆ ప్రార్థన మమ్మల్ని శోదంలోనికి దృష్టి నుండి తప్పించుము అని చెప్తున్నాడు కాబట్టి ఎటువంటి శోదన ఈ లోకం రాబోతుంది అందరూ పట్టబడతారని మనం ప్రారంభం చేసినాం అదొక ఉరి అదొక నెట్ వల అందరూ అందరూ పట్టబడతారు అనే విషయాన్ని జ్ఞాపం తర్వాత వాళ్ళు చెప్పేది ఏంటంటే చూడండి వాళ్ళది ఇంకొక ట్రీక్ ఏంటంటే మొదటి కొలిఫిల్ రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయంలో మనం చూస్తాం మొదటి కొల్ఫిల్ రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయంలో చూస్తున్న వాక్యం పోత మొదటి తెలిసి పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి కోరికలు పత్రిక పదిహేను అధ్యాయంలో ఆ బూడ గురించి చెప్పబడుతుంది కదా చివరి గూడా ద లాస్ట్ టెన్ అక్కడ రాసిన మొదటి కోరికలు పత్రిక పదిహేనవ అధ్యాయము ఇది యాభై రెండు ఏమరండి యాభై రెండు చూడండి మన మందిరము నిద్రించము కాని చూడండి దిగుషంలో ఒక గొప్ప పాటున అది మన బోధంతో దానికి కొన్ని వారాల నుంచి అంటే లాస్ట్ అన్నట్టు అన్ని అయిపోయినక శ్రమలన్నీ అయిపోయిన లాస్ట్ ట్రంప్ లాస్ట్ బూరా కడబూరా అంటే అన్ని శ్రమలు ముగించినాక లాస్ట్ అనేది లాస్ట్ తర్వాతనే ఆ బోర భూగినకంటే ఏం జరుగుతామని చెప్తుంది అక్కడ మనం అందరము చూడండి మనం మార్పు పొందుదాము మనం మార్పు పొదుపుతాం కదా అంతకంటే ఎవరుందా మనం అందరం ఎంత కదా కడపూరం రోజునప్పుడు మనం మార్పు పొందుతాం ఈ మార్పుకి సంబంధించి ఇక్కడ ఏముంది అంటే మృతులు అక్షయంగా లేపబడతారు మనము మార్పు పొందుతాము అని ఉంది అక్కడ అదే ఈ మార్పుకి సంబంధించిన విషయాలు ఇంతవరకు కూడా కొన్ని వాళ్ళ వాళ్ళ వాడే ఏంటంటే ఈ రెండు వాక్యాలలో తర్వాత మొదటి చేయండి పత్రిక నాలుగవ అధ్యాయము పదహార వచ్చిన పదహార వర్షం చివరి భాగం చేయండి సజీవైన మనము పదహారు మొదటి తృష్ణ పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వర్షనం ఆ విధంగా సజలమైన మన సజలమైన నిలిచిన మనం వారితో కూడా ఏకముగా ప్రభు ఎదుర్కొనకు ఆకాశ మండలం నాకు మేఘముల మీద అది వాళ్ళు వాళ్ళ వాటికి ఏంటంటే రెండు మూడవది మేఘముల మీద అని కదా అంటే ఏసు కూడా మేఘాల మీద వస్తున్నాడు అని కానీ ఇంగ్లీష్ కమార్ అట్లా లేదు టుగెదర్ విత్ దెమ్ ఇన్ ద క్లౌడ్స్ అని ఉంది ఇన్ దర్ క్లౌడ్ అని ఉంది ఇంగ్లీష్ ఎక్కడి కూడా మనకు ఉంది కానీ ఎక్కడ కూడా ఆయన మేఘముల వచ్చి బేగముల మీద మనుషులు తీసుకెళ్తారు ఎక్కడ కూడా అడిగింది రావడలేదు ఎందుకు పట్టి చూడండి అది రాదు ఎందుకు అది కరెక్ట్ కాదనే విషయం వాళ్ళు చెప్తుంది ఏంటంటే వేగంలో మీద అని వస్తాడు వీళ్ళ మీద బేగం మీద కానీ మనం అట్టుపైన వారికి చూసినము మేఘములు దేనికి సంబంధించినాడు అది నిజంగా మేఘాల మీద ఎవరు లెవడాడు అదంతా ఆవిడ దాన్ని లెవడాడు కానీ ఆప్య దృష్టికొని అర్థం చేసుకుంటే మేఘములు మన పగం మహిమానికి సంబంధించింది ఆయన బుడ్డలో మేఘములు అని కూడా మీకు అటుపోయిన వారం కాబట్టి పవన్ గతము మొదట అధ్యయము ఏడవ అష్టంలో దానికి సంబంధించింది చూడండి ఆయన ఏ కోసం ఎదిగో బేగ రూఢుడై అని ఉంది కదా చూడండి ఇప్పుడు అర్థం చేసుకోవాలా మేఘములు బీద అంటే ఇది మేఘ రూఢుడై అంటే ఇది ప్రతి నేత్రం చూస్తుంది కరెక్టే అదే ఉంది సీక్రెట్ కాదు ఇది అనేది చెప్తున్నాడు అక్కడ వాళ్ళు ఇది సీక్రెట్ గా జరిగిపోతుంది నువ్వు నిద్రపోయి ఉంటావు నీ పక్కన పొద్దున అది సీక్రెట్ కానీ ఇక్కడేం చెప్తుంది మన ప్రభుత్వ తన నోటి దాని చెప్తున్నాడు ఆయనకి రాబోతున్నావు కి కమిత్ విత్ క్లౌడ్స్ మేఘ రూడు ఉంది మేఘములు బీద లేదు బేఘముల ఎందరూ లేదు ేఘ రూడు అంటే ఏం చెప్పండి తెలుగు పదం అది మేఘము మేఘారూడు అంటే మేఘములు కలుసుకొని బేగములతో పాటు అని అర్థం బేగముతో పాటు అంటే బేగము పొందుకొని అంటే మేఘము అనేది మహిమ సాదేశము దేవుడి పిల్లలే ఆ మేఘముని మీకు చూపించింది సార్ వాక్యం ఏ నమ్ముకున్న వాళ్ళే ఆయన మహిమ ఆయన తన మహిమని మనకి దరింపజేసిండు అనేది వాక్యం కాబట్టి ఆయన మహిమలో మనం అందరాలి మనం మనల్ని తీసుకుని వస్తున్న విషయం జ్ఞాపకం చేస్తుంది దాని తర్వాత ప్రతి మేక మీరు చూచిన ఉంది ఎవరు చూస్తారు ఇంకా చూడండి అక్కడ ఆయనను పొడిచిన వారిలో బోధుని అందరూ ఆయనను చూసి రమ్మ ఆయన పొడిచిన వాళ్ళు చూస్తారు నిన్ను ఆయన ఇది సీక్రెట్గా అవుతుందా ఏ రూపకంగా సీక్రెట్గా అవుతుందో బాహటంగా జరుగుతుంది కదా అక్కడ కట్టినట్లుగా అనిపిస్తుంది కాబట్టి ఇది పాయింట్ నంబర్ ఫైవ్ ఇది పాయింట్ నెంబర్ ఫోర్ మనం అర్థం చేసుకుంటున్నాడు ఆయన లో మేఘ రుణుడే వస్తున్నట్టే ఆయన మహిమలో తిరిగి అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుంది ఎందుకంటే వాళ్ళు ప్రకృతి సార్థంగా ధ్యాని కాబట్టి దాన్ని అర్థం చేసుకుంటున్నారు మేఘంలో వీడే వస్తున్నాడు అంటే పైకి వస్తున్నాడు వేదమే పైకి తీసుకెళ్లిపోతాడు అని చెప్తున్నాడు కాబట్టి ఆయన ఆ రీతిగా తప్పుడు అర్థం చేసుకున్న విషయం అది మనకు జ్ఞాపం చేసింది దేవుడు అపూషకారేమో ఇరవై నాలుగవ తీము పదిహేను వర్షంలో వాళ్ళు వాయుటి ఉంటాయి దేవుడు వాళ్ళు అందరూ ఎత్త పడతారు అంటున్నారు అందరు ఎత్త పడతారు వాళ్ళ బోధ కానీ అపూస్టారేమో ఇరవై నాలుగవ పదిహేనవే గ్రంథము లేదు వేగడదాము అనీయు నమ్మి నీతి మంత్రులకు అని మంత్రులకు అది ఎవరికి ఎవరికి పునరుదనం నీతి మంతులకు అనేతి మంతులకు పునరుతనం మీరు నిరీక్షించినట్లు నేను కూడా దేవుని ఎందు వారు మత భేదమని పేరు ఈ మార్గము చెప్పుదా మా పితరుల దేవుని సేవించని తనని ఎదుక ఒప్పుకొని చున్నాను కాబట్టి ఇక్కడ ఒకటే పునరుద్ధానం గురించి మాట్లాడుతుంది ఇక్కడ పునరుద్ధానం అనేది ఒకటే ఉంది ఏంటి అది గురించి నీతి మంతులు అనేతి ఒకేసారి పునరుదానము ఒకటే కానీ వీళ్ళ కోట రెండు పునరుధానాలు ఉంటాయంట ఒకటి ఎప్పుడు పునరుదానం ఒకటేమో సంఘం ఎట్టబడ్డాక శ్రమలుంటాయి శ్రమలో చనిపోయినాక వాళ్ళు తిరిగి లేస్తారు రెండో పునరుద్ధానం వాళ్ళు చెప్పేది బైబుల్ వెళ్ళి ఒకటే పునరుదానం ఒకటేసారి నీతి మంతులు అనీతి మంతులు పునరుదానం పోతారు అంటే పునరుద్ధరణం చనిపోయేమే పునరుద్ధానం అంటే చనిపోయినకే ఈ విషయాన్ని ఏ రకంగా చెప్తుండండి లేదు అని చెప్తున్నారు చూడండి యోహన్ శివార్త ఆరవ తేను ముప్పై తొమ్మిదవ వర్షం అంతా పునరుదానికి సంబంధించిన కూడా యుహన్ శివార్త అంటే ఎన్ని జ్ఞాపకం చేస్తారో చూడండి దేవుడు ఆరవ అధ్యాయుడు ముప్పై తొమ్మిదో వర్షం ఆయన తండ్రి గురించి మాట్లాడుతాడు ఈశ్వరావు ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనే నేను ఏమీ పోగొట్టుకోనక అంత్య దినమున దాన్ని లేకుంటే చూడండి తండ్రి చిత్తం కూడా అదే కుమారుడి చిత్తం కూడా అదే నీ చిత్తమే తేడా ఉంది తండ్రి తండ్రి గురించి మాట్లాడుతున్నాడు వేస్తున్నాడు నాకు కలిగే వాడకలు నేను ఏది బోగొక్కకుండా తండ్రి చిత్తం ప్రకారంగా వారిని ఎప్పుడు లేపుతా అంత్య దినము లాస్ట్ డేట్ లాస్ట్ డేట్ నేను అందరినీ లేపుతా అంటాడు ఎవరు అంటారు కేసులో ఎవరంటాడు మళ్ళీ ఏమంటాడు తండ్రి చిత్తం కూడా అదే అంటున్నాడు తండ్రి చిత్తం కూడా అదే ఆయన చిత్తం కూడా అదే ఏంట చిత్తం లాస్ట్ డేట్ నేను లేపుతాను కానీ వీళ్ళు ఏమంటారు సరే మనకు ముందే నువ్వు ఎలా పడుతు కాబట్టి వాళ్ళ బోధ మోసకరమైన బోధనా కాదా చూడండి అదే అధ్యాయం ఇంకొక వచ్చు దానికి ఇంత చూడండి నలభై వచ్చు కుమారుని చూచి ఇది పాయింట్ ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతి పాటను వినండి నిత్య జీవము పొద్దుటే నా తండ్రి చిత్తము జ్ఞాపకం చేస్తున్నాడు అదే ఎందుకు రెండు సార్లు అదే వాక్యం చెప్పాలా ఒకసారి చెప్తే సరిపోతా తండ్రి చిత్తా చెప్పిండు లాస్ట్ డేనే నేను లేపుతా అండి తండ్రి చిత్తం కూడా అదే అంటున్నాడు మళ్ళా సార్ జ్ఞాపడు రెండు సార్లు ఏమంటుంది చూడండి కుమారు విశ్వాసం వచ్చి కానీ ప్రతి ఎప్పుడు నీ నా తండ్రి చిత్తముడు ఎప్పుడు అంత్యతగా రెండుసారి జ్ఞాప చేసి కదా అంత్యత ఉన్నది నేను లేపి నాలుగైదు నాలుగు వచ్చాడు నన్ను నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షిస్తేనే కాని ఎవరు నా యొక్కకు రాలేడు అది ఎవరు ఆకర్షించుకోవాలా తండ్రి తండ్రి ఆకర్షించకపోతే ఎవరు కూడా ఆ యొక్క రావట్లేదు అక్కడ తర్వాత ఆకర్షిపోబడే వాళ్ళని ఎప్పుడు లేపుతా ఎందుకు ఎన్ని సార్లు గ్యాప్ చేసినప్పుడు మూడు సార్లు కదా ఇంకో చూడండి యాభై ఆరవ వచనం నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా ఎందులు నేను వానెందులు నిలిచిందుడు జీవితండ్రి తర్వాత ఇంకా గోవా కిందికి యాభై నాలుగు చూడాలి సార్ యాభై నాలుగు ఒకటే నా శరీవా నా పట్టంలో రావు వాడే గీత జీవన అంత దీరం ఎన్నిసార్లు ప్రయత్నం చేసింది ఇప్పుడు నాలుగే ఆరు ఆరుస్తారు ఆరు సార్లు అనుకుంటున్నాను లెక్క పెట్టినా నాలుగు కదా అప్ష్టకారంలో ఒకసారి చూసినా సరే ఇక్కడ నాలుగే కరెక్టే నాలుగు సార్లు ఇవన్నీ మన నవ్వు చెప్తున్న మాటలు కాబట్టి ఇంకా నాకు అనుమానం ఏడు ఏ రోజు అందుకని పునరుద్ధం ముందుతారంటే అంతే దినండు చాలా క్లియర్గా అంటే ఈ లోపంలో అన్ని దినాలు ముగించిన లాస్ట్ డే అన్న విషయం ఆ వాక్యం గ్యాపొందిస్తుంది మరొస వార్త ఇరవై నాలుగు మన ప్రభు ఈ విషయాన్ని కూడా జ్ఞాపం చేస్తుండే ముప్పై ఇరవై వచనంలో ఆ దిన చూడండి ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే అంటే చూడండి శ్రమల దినము ముగిసినాక అని వాక్యం ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే ఇమీడియట్లీ అంటే ఆ శ్రమలు అయిపోయినాక శ్రమల కాలం అయిపోయినాక అన్న విషయాన్ని జ్ఞాపించండి ఇమ్మీడియట్లీ ఆ దినం దర్శ్రము ముగిసిన వెంటనే చీకటి శివుని తమ్మునివన్నీ మీకు తెలుసు తర్వాత దేవుడు తన దూతలను పంపుడు అక్కడి నుంచి అర్థం ఇంతగా చూసిన వాటి మధ్య ప్రాణంగా మటు కట్టి వేడవర్షణలో కూడా అదే చూస్తున్నాం మనం ఇక్కడ కూడా అదే చూస్తున్నాం తర్వాత మరియు ఆయన గొప్ప బూరతో చూడండి అది చివరి బూడ ఇది గొప్ప బూర చివరి బూర ఇది ఆ ఎందుకంటే లాస్ట్ బూడలు ఆరు బూరల కంటే శ్రమలు ముగించిపోతాయి ఏడవ కూర మనం ముప్పై చూడబోతున్నాం అనేది సంభవించిన బూడ కాబట్టి ఆయన తన దూతలను పంపించింది ఎప్పుడు గొప్ప వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలిదికర నుండి ఆయన ఆయన ఏర్పరుచుకున్న వారిని పోగు చేపరు కాబట్టి ఆయన ఏర్పరుచున్న వాడిని పోగు చేపరు చూడండి ఆయనని మనం ముఖాముఖిగా చూసినప్పుడు మన పరిస్థితి ఏది చూడు కడప్పుడు మూడు రోగినప్పుడు మీరు అంతా మార్పు చెందిరాని చెప్తా కాబట్టి కదా ఆ విషయంలోనే మనం చూస్తున్నాం కొలసిన రాష్ట్ర పత్రిక మొదట మూడవ వర్షంలో ఆ దిను ముగిసిన వెంటనే అంటే శ్రమ కాలం ముగిసిన వెంటనే అని చెప్తుంటది కొలసల రాష్ట్ర పత్రిక మొదట దేము పదమూడవ వర్షంలో ఈ విషను జ్ఞాపకం చేస్తున్నాడు ఆ దినం ఎట్లుంటుంది అనేది పదమూడవ వర్షంలో పదమూడు స్టార్ మనలను చూడండి అంధకర సంబంధమైన ఆది తరము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుడు యొక్క తన కుమారుని యొక్క రాజ నివాసులుగా కదా చేసని ఉంది ఇంగ్లీష్ అట్లా లేదు అందుకు ఇంగ్లీష్ లో ఏముందంటే ట్రాన్స్లేటర్స్ అంటే మనల్ని మార్చుకున్నాడు అన్నది మార్పు పొందుతాం అన్నది అక్కడ పదం ఇక్కడ ఏముంది అంటే ఏరటిగా మనం మార్పు పొందుతాం అంటే ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ ఆయన రాజకుమారులుగా మనల్ని మార్చుకుంటున్నాడు అంటే మనం ఆయన చూసినప్పుడు ఆయనలాగానే ఉంటాం అని వాక్యం మనం ఆయనను ఎదుర్కొన్నప్పుడు ఆయన చూసినప్పుడు మనము ఆయన లాగానే ఉంటాము అంటే అట్లా తయారైతాము అంత పరిశుద్ధంగా తయారైతాం అన్న విషయాన్ని అక్కడ వాక్యం జ్ఞాపకం ఆయన చూసినప్పుడు ఇటువంటి ఉండవు అన్నట్టు యాక్చర్ బోధలో ఇటువంటి ఉండవు అది ఏడేళ్ళ పెళ్లి ఉంటది అక్కడ రకరకాల ఆహారాలు ఉంటాయి అవి ఎన్నీ ఉంటది అన్న విషయాన్ని చెప్తా ఉంటారు అక్కడ వాళ్ళు మనం ఎట్లా మార్పు పొందుతాము అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఏదైనా ఏర్పరచబడిన వారు సాధ్యమైతే ఏర్పరచబడిన వారు అన్న విషయాన్ని మనం అర్థ చేసుకుంటాం వాళ్ళు చెప్పిందంటే ఏర్పరచబడిన వారు తప్ప ఎవరు ఎత్తబడరు అని చెప్తా ఉంటారు అంటే స్పెషల్ అన్నట్ట ఏర్పరచబడినవారు చూడటం సారి యోహన్ సార్త పదిహేను అధ్యయో ఈ విషయాన్ని హెచ్చరిస్తా మనం ఏదో స్పెషల్ గా ఏర్పరచబడ్డ వాళ్ళని అనుకుంటున్నాం గానీ ఈ గొప్పతనం నీలో పదహార వర్షం లేడు యోహన్ సువార్త పదిహేను అధ్యాయము పదహారు వర్షంలో మీరు మీరు నేను ఏర్పరచలేదు కానీ మీరు నా పేరు ఏమి అడుగుతారో ఆయన మీకు అధిగమించినట్లు మీరు వెళ్ళి ఫలించేటప్పుడు మీ ఫలము నేను చూడేటట్లు లేదు నిన్ను చూడండి ఎవరు ఏర్పరచుకున్నారు ఎవరు స్పెషల్ ఏర్పరచబడ్డ గొప్పగా ఫీల్ అవుతుంటారు అను ల్యాప్చర్ బోధకులు ఆదిత మేము పరిశుద్ధనం మేము అందరం ఎత్తపడతాం మేము స్పెషల్ అని చెప్పుకుంటారు కానీ అది అహానికి సంబంధించింది గర్భానికి సంబంధించింది నీ గొప్పతనం బట్టి నువ్వు స్పెషల్ ఏర్పరచబడ్డవాడే కాదు నిన్ను ఎవరు ఏర్పరచుకున్నారు వాక్యం మన ప్రభు మనల్ని ఏర్పరచుకున్నారు అన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తుంది కాబట్టి అందులో స్పెషల్ గా నేనేదో క్రేట్ వ్యక్తి నేను చెప్పడానికి వీలైదు తర్వాత వాళ్ళు చెప్పే పోదు ఏంటంటే ప్రాణాను బంధం ఒక విషయాన్ని వారికి జ్ఞాపం చేస్తూ ఉంటారు వాళ్ళ గురించి దూకొని దిగి రావడము తల్లిని వస్త్రం ధరించుకొని వాళ్ళు రావడము వాళ్ళకు గొప్ప సైన్యము వాళ్ళు యుద్ధం ఈ విషయాన్ని చెప్తారంట వీళ్ళందరూ ఎంతకన్నా వాళ్ళని చెప్తారు అనుకోదా మీరు అంత వరకు వినవలేనా తెలియదు ప్రపంచంలో ధకులు తీర్యంగా వాళ్ళ బోధలు వింటే ఇవన్నీ బయటకు వస్తా ఉంటాయి వాళ్ళు చెప్పేది బోధంటే ఒకసారి ఏం మధ్యాకర్షణి పోయినాక పెళ్లి విందులో పాల్గొని నాక అక్కడి నుంచి పర్లోకానికి వెళ్ళిపోతావు పర్లోకానికి వెళ్ళినాక అక్కడి తిరిగి వస్తావు తెల్ల గుర్రాల మీద సరైన వర్షాలు వచ్చి ఈ లోకంలో యుద్ధం చేస్తాము వచ్చి ఇక్కడ భక్తిహీనతలు చంపేస్తాం అన్న విషయం గెలిపి అది ఎత్తపడే సంఘము అది పెళ్లి కుమార్తె అది బోధిస్తూ ఉంటారు అంతవరకు రాలేదు బోధన ఆదేశానికి కానీ వాళ్ళు చెప్పే బోధ అది అయితే కాని మనకు తెలిసి ఆ తిరగని వర్షాలు ధరించుకున్న వాళ్ళు ఎవరు అన్న విషయాన్ని నేను అది ఎంత మీకు అంత డీటెయిల్ గా మీకు ఇప్పుడు చూపించాను కానీ పగనరు గ్రంథము మూడవ అధ్యాయము పదో వర్షంలో కొన్ని మీకు ఈ రోజుకి అది ముగిస్తుంది మన వాక్యం ప్రణగ్రంథము మూడవ అధ్యాయము పదవర్షంలో మన ప్రభు ఈ విషయాన్ని హెచ్చరిస్తాడు నేను నా ఓర్పు విషయమైన వాక్యము కైకుంటే గనుక భూనివాసులను ఏం చేయం సార్ లోకంతటి మీదికి రాబోదు శోధన కాలంలో నేను నిన్ను చూడండి అంటే లోకమంతటి మీదికి రాబోతుంది శోధన అంటే భయంకరమైన శ్రమ ఆయన చెప్తే నోటి ద్వారా మన ప్రభు మాట్లాడుతున్నారు ఈ లోకమంతటి మీదికి రాబోయే శ్రమలో నేను నిన్ను ఏమంటే నేను ఎత్తపోతే తీసుకొని పోతే అంటే ఎత్త ఒక్కసారి మీరు చెప్పి ఎంత నేను మిమ్ము ఈ లోకాల నుంచి తీసుకుని వెళ్ళిపోతా అంటే బాగుంటుందా లేదా కాదు ఏముంటుంది అక్కడ దేని నిన్ను కాపాడతా అక్కడ తీసుకుపోతా అంటలేదు లోకమంతటి మీదకి తప్పదు ఆ గూడలు అంతా శ్రమలకు సంబంధించి ప్రతి గూడ టైంలో ఎటువంటి శ్రమ ఉంటుందో మనం అన్ని గణించాం డీటెయిల్డ్ గా ఎన్నో గంటలు సంవత్సరాలు రెండు సంవత్సరాలు పక్కన దగ్గర దగ్గర అవన్నీ కానీ ఆ కాలంలో నేను నిన్ను కాపాడతా ఎందుకు ఎందుకు కాపాడతారు చెప్పండి ఓర్పు విషమైన వాక్యమును సహించిన వాడు ఇది చాలా కష్టతరమైన వాక్యం కఠినంగా ఉండే వాక్యం మన మీ దీన్ని సహిస్తులేదు ఎవరు సహించాడు బయట ఎవరు సహించాడు ఇది చర్చ సహించలే పోదా మొదటి నుంచి మనల్ని బుద్ధేసినే కదా అది సైతానికి పోదా తప్పుడు పోదా ఆయన పోకండి అని భోగించడం అది ఎప్పుడో లేదా చాలా మంది అక్కడ చెప్తారు మన మధ్యలో ఇప్పుడు మనలో ఉన్న వాళ్ళు చెప్తారు ఇప్పటికి కూడా ఇంతగా మనం శ్రమ పడుతున్నా కానీ ఇక్కడ కూర్చొని విన్నులు కూడా చెప్తున్నారు అంటే నువ్వు అందుకే నేను ఇంత హెచ్చరించిన మీరు వీటిని పరిశీలిస్తారు ఏదైనా బ్లైండ్ వినాలిపోతుంది ఇది కాదు ఇది ఇది ఆడత సమయం కాదు చర్చిన సండే చర్చి కాదు ఇది మీరు పరిశీలించడం కోరు ఇది రీసెర్చ్ చేసి కనుక్కోవడం కోరు ఆయన అంతా లేఖనని పరిశీలించమన్నాడు అంటే రీసెర్చ్ చేయమన్నాడు ఆయన మళ్ళీ మీరు ఇవన్నీ మీరు మోసపోయే అవకాశం ఉంది అనే విషయానికి వ్యాప్తం చేస్తున్నాడు ఇవన్నింటినీ మనము పరిశీలించాలనేసి హెచ్చరిస్తున్నాడు అందుకే ఆ ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి బ్రదర్ అన్నప్పుడు పేతురు గుడి ఇవన్నీ చాలా పేతుడి కొంచెం లేట్గానే బయలుపరచబడింది ఎందుకంటే పేతురికి ఈ రాజ్యం సంబంధించిన విషయాలు మర్మాలు ఎన్నో బయలుపరిచిన దేవుడు కానీ పౌలు సేవ ద్వారా అవన్నీ బహు విశేషంగా బయలుపరచబడ్డాయి పేతురికి అప్పుడు తెలుసు ఎవరూ పర్లోకానికి తాళపిచ్చని పర్లోకపు తాలపిచ్చని నీ ఛేదించినట్టు అంటే నువ్వు చరిస్తేనే కానీ ఎవరు తర్కంగా అవి వాక్యం పేదరికిచ్చేవాడు తల నువ్వు ఓపెన్ చేసి సువార్త ప్రకటిస్తే గానీ ఎవరికి వాక్యం అర్థం కాదు కానీ పేదరు ఏం చేసి ఎప్పుడు చెప్పిడు వాడిని బాబు చాపలు పట్టేటోడు ఆయనకు అవకాశం అనుమతించబడినా కానీ వాటిని విశరీతీకరించకపోయాడు అందుకు పౌరుని లేపల్చొచ్చు పౌరులు వాటి అన్నింటినీ మనకు బయలుపరచం ద్వారా అని బయలుపరచబడ్డాయి కానీ ద్వారా కాదు కానీ పేద రాష్ట్ర పత్రికలో ఒకటి బయలుపరచబడి చూడండి పేద రాష్ట్ర మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ వర్షంలో ఎవరు ఇవన్నీ అనుభవించబోతున్నారు ఈ శ్రమ వాళ్ళు ఈ బోధకుల చెప్పే బోధం ఏంటంటే నువ్వు ఎటువంటి శ్రమ చూడవు దేవుడి అపవిత్ర భక్తిహీరుల మీద కాని మీ మీద కానీ చర్చిని శ్రమలకుండా కూదియడు అని చెప్తా ఉంటారు శ్రమల చే తప్పిస్తాడు అని చెప్తారు వాళ్ళు దానికి పౌరుడు ఉంటుంది సార్ ఫస్ట్ శ్రీక్షన్ అని చెప్తారు చర్చికి చూడండి తీర్పు దీవుడి ఇంటి కదా ఆరమోగు కాలము వచ్చేసింది ఆల్రెడీ వచ్చింది దీవుడి కదా ఆరంబోగ కాలం తీర్పు తీర్పు స్టార్ట్ అవుతుంది అన్న విషయం కూడా హెచ్చరిస్తున్నాడు అది ఎవరికి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అంటే చర్చి అని ఇక్కడ కాబట్టి చర్చి పైన చెప్పండి కాలంలో ఎందుకు మీరు అనొచ్చు అది చర్చికి ఫస్ట్ తీర్పు అయింది భక్తి హీ వర్త తీర్పు ఉండాలా మళ్ళీ చర్చకి ఎందుకు దేవుడు తీర్పు తీస్తా అంటున్నాడు ఫస్ట్ తీర్పు చర్చికి తరతనే భక్తిహీనులకి ఈ లోకాసులకి కానీ ఎందుకు చర్చికి తీర్పు అన్నప్పుడు రోమరాష్ట్ర మనం చూసినాం చాలా కాలం మొదటి అధ్యాయం రోమరాష్ట్ర మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వర్షంలో ఉంది అది ఇది భద్రపరచబడింది ఈ యొక్క శిక్ష ఆయన ఉగ్రత దుర్నీతి చేత సత్యము అడ్డుచు మనుషులు ఎప్ప భక్తి విడత మీదను దుర్నీతి మీదను దేవుడి కోపము పరిచయపడుతుంది బయలుపరచు బయలుపరచబడుచుండీ కాబట్టి మీరు అర్థం ఫస్ట్ తీరుము దేవుడి ఇంటికే చర్చికే అనంటే ఎందుకంటే వాళ్ళ ఇతర కార్యక్రమం చెప్తుంది ఇక్కడ ఎట్లా తయార వాళ్ళు దుర్నీతి భక్తిహీనత దుర్నీతి రెండు భక్తిహీనత దుర్నీతి భక్తుల నుంచి దిగుదారణం అన్ని భక్తిహీనులు అంటారు ఒకప్పుడు భక్తిహీన ఉండే కానీ రాన రానే ఏం తయారైంది మన జీవిత విధానం భక్తిహీనలకు పడిపోయినట్టే భక్తిహీనత అంటే ప్రభుని సేవించాల్సింది పోయి లోకాన్ని సేవించడం లోకంలో ఉన్న వాటిని సేవించడం నువ్వు ఏసుకోకంటే ఏది ఎక్కువ ప్రార్థన చేసి ఏచిపోకంటే ఏది ఎక్కువ ప్రేమించానో పాత్రలో కాన నాకంటే మీరు ఎవరిని ఎక్కువ ప్రేమించినా నాకు పాత్రలోన కాబట్టి ఏంటి అర్థం ఈ లోకంస్లో ఈ లోకంలో దేవుడు నువ్వు ఎక్కువ ప్రేమించినా ఏసులోకి పాత్రని కావును కాబట్టి అది భక్తిఘనేతాను దానికి సంబంధించి దుర్నీతి నీతి అంటే రక్షణ అనుభవం దుర్నీతి అంటే రక్షణ అనుభవం పోగొట్టుకునే జీవితం అంటే ఈ లోకాధమైన జీవితం లోకంలో కంఫర్టబుల్ జీవితం ఎందుకంటే నీతిని అనుసరించడం అంటే నువ్వు పాప చేయొద్దు నువ్వు చెడలు చాలా మంది అంటారు ఎందుకు మీకు త్రాగడం మానవ నేను ఏసు నమ్ముకుంటే త్రాగడం మాడాల్సి వస్తుంది అమ్మో ఈశ్వన్ నమ్ముకుంటే సిగరెట్ మానాల్సి వస్తుంది జర్ద మనల్సి ఇట్లా చెప్తారు కొంతమంది అమ్మో నేను ఎందుకంటే ఊళ్ళలో పోయినప్పుడు చెప్తా అక్కడ వాళ్ళు ఏసుమని నమ్ముకోవాలని తాగల తాగలం మానాలి ప్రతి సాయంత్రం తాగతర ఊళ్ళల్లో పోతే అమ్మో నేను నమ్మను అంటాడు డైరెక్ట్ ఏసుని నేను నమ్మను అంటాడు అటు దిందరికి పోతే చెప్తా ఏసవి నమ్ముతాయా అంటే నేను ఎందుకు అడి నేను ఏది నమ్ము నేను తాగడతాం అంటే ఏసు నమ్ముకు నమ్ముతే నీ జీవన విధానంలో మార్పులు వస్తాయి రాబోద్దు ఇది చేయదు అది చేయదు అని చెప్తాం కదా అందుకు నమ్మరాభుని మీకు అర్థం వస్తుంది చెప్పాడు ప్రభుత్ అంటే ఇష్టం ఎందుకు అంటే అది అది కంఫర్టబుల్ లైఫ్ ఈ లోకంలో ఎంజాయ్మెంట్ అవన్నీ విడిచిపెట్టాలంటే అది టీవీ బంద్ చేయాలి కదా సినిమాలు బ్ చేయటం అవి కష్టం ఇష్టం అవి ఎంతో ఆసక్తితో వాటికి బాధిసగా ఉండవు నేను కొత్త సినిమా రిలీజ్ అయ్యిందంటే నేను పోకపోతే ఎట్లుంటుంది ఆ పరిస్థితి ప్రభుత్వం వాళ్ళు అవి చెయ్యరు ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే వాళ్ళ జీవన శైలి చేయని విధానం వేరే పరిశుద్ధంగా ఈ లోకానికి కట్టుబడింది కాదు ఈ లోకాన్ని తృఢీకరించుకున్న జీవితంలో మళ్ళీ వాళ్ళు ఈ లోకాన్ని అంటుకుని ఉన్నారు అందుకు వాళ్ళకి వేసుకోవాలంటే ఇష్టం ఉంటుంది వేసుకోవాలి సత్యమంత్ తెలుసు ఇది ఈ దేవుడే కరెక్ట్ అని తెలుసు ఇదిలో సత్యకుందని తెలుసు ఆయనే ఏదో స్వీకరించారంటే వాళ్ళ జీవనంలో మార్పులు రావాల్సి వస్తుంది అది వాళ్ళకి ఇష్టం లంచగొండే కనం ఒక్కరిని మోసం సంపాదించుకోవడం ఇవన్నీ వాళ్ళ జీవన విధానాలు ప్రభుని నమ్ముకుంటే అవన్నీ విషయాలు కదా కదా లాభం మోసంతో సంపాదించాడు దేశం నమ్ముకుంటే మోసం చేయొద్దు యదార్థంగా జీవించాలా మరి అవన్నీ లైఫ్ స్టైల్స్ మారిపోతే కదా అందుకు స్వీకరించారు ప్రభుని కానీ నువ్వు ఎట్లా మనం చెప్పకటిస్తారు దేవుడి యొక్క ఉగ్రత పనుగం మీడి పండి వీళ్ళ మీద రాబోతుంది దేవుడి మీద భక్తి ఇల్లు మీద దుర్నీతిని ఆశ్రయించిన వారి మీద ఎందుకు వీళ్ళు సత్యాన్ని ప్రేమించలేదు పాయింట్ అది ఎందుకు చర్చ్కి తీర్పాటే సత్యం తుంగీకరించింది చర్చ్ ప్రపంచబద్ధత అందుకు వారి మీదకి ఈ సేవ రాబోతుంది విషయాన్ని ప్రభుత్వం పొందిస్తున్నాడు అదే కావాలంటే యోహన సమర్థ మూడవ దేవుడు ముప్పై ఆరో వచ్చిన వాక్యం ముగిస్తున్నాను ముప్పై ఆరవ వచనంలో కుమారుడు ఎందు విశ్వాసం నుంచి వాడే చూడండి నిత్య జీవం ధరవాడు ఏసు తృవీకరిస్తే నిత్య జీవం లేదండి చాలా క్లియర్ ఏసు తృఢీకరిస్తే నిత్య లేదు అంటే వాడు పండగం గోడు తర్వాత కుమారుడికి విధేడు ఉండేవాడు జీవో చూడడు ప్రతి పరిస్థితుల్లో వాడు జీవం అంటే నిత్యం నరకంలో పోతాడు వాడు కుమారునికి విధేక చూపించదంటే ఆయన చెప్పిన వాక్యాలకి విధేయక చూపించకపోతే ఖచ్చితంగా వాడు నరకానికి పోతాడు వాడి జీవం ఉండదు చూడని తర్వాత ఏముంటది కానీ దేవుడి ఉభక వాడి మీద నిలిచి శాశ్వతంగా దేవుడి ఉభక వాడి మీద శాశ్వతంగా ఉంటది దేశంలో ధృవీకరిస్తే వారి మీద మనం అందుకే వాడి మీద ఉడత ఉండద్దు అనే ఈ ప్రయాసం ఇవన్నీ ఎందుకు ఎవరు కూడా ఆయన ఉడతకు పాత్రలు కావద్దు అందరూ ఆ ఉగ్రత నుంచి ఎందుకంటే నువ్వు అబద్ధాన్ని ఆశ్రయించినావు అందుకే నీ మీదకి శిక్ష రాబోతుంది నువ్వు సత్యాన్ని ప్రేమిస్తే శిక్షణించి కూడా అదుతావు ఎందుకు ప్రారంభంగా కాలం వచ్చింది వాళ్ళు సత్యాన్ని ప్రేమించేమించారు సత్యాన్ని ధృవీకరించారు భక్తిహహీనతను జీవిస్తూ దుర్మీతిని ప్రేమించిన వాళ్ళు అందుకు వాళ్ళ మీదకి శిక్ష రాబోతుందని వ్యాప్తం చేస్తుంది అందుకే మన సేవ జీవితము దేశాల మీకు మనం ఎందుకు ఇవన్నీ చూస్తున్నాం అంటే మనకి ప్రభు ఈ విషయాన్ని జ్ఞాపని వాక్య అని భూమిస్తుంది ప్రతి త్వరలో ఇంకొక క్షణం టూ త్రీ మినిట్స్ లో మత్త అధ్యాయం అని చాలా ఇష్టతరమైన ఇష్ట ఇష్టమైన అధ్యాయం మతయార్త ఆయుధవ అధ్యాయం కొండ ప్రసంగం అంటారు దాన్ని బైబిల్ ఆయన కొండ మీద ప్రసంగించండు కదా కొండ మీద ప్రసంగం ఉంటాం ఐదవ అర్థం ఏమో పదిహేను పదహారు వర్షంలో ఆయన ఒక్క విషయాన్ని వ్యాఖ్యానించింది ఈ సేవ ఎట్లా ఉండాలనే మనుషులు దీపము మనుషులు దీపం వెలిగించి కొంచెము అంటే మంచం కొంచెం అంటే మంచమేనా కొంచెము అంటే గంపలా ఒక గంప ఉల్టా గంప అంటాను నేను గంపని ఉల్ంట వేస్తాను ఇంగ్లీష్ లో బుషల్ అని భుషల్ అంటే గంప ఆ కూరగాయలు వేసుకుంటారు కూరగాయలు మూస్తారు వాటిని భుషల్ అంటారు ఇంగ్లీష్ లో అయితే గంప ఉల్ట మూసేటది దీపం మీద అది అక్కడ వాటిని చెప్తున్నాడు మనుషులు దీపం వెలిగించి పుంచెం కింద పెట్టాను అంటే గంప కింద పెట్టారు కోడిని పెడతారు గంపకి తెలుసు దీపం పెట్టాలని చెప్తున్నాడు అక్కడ ఎందుకు చూడండి కాని అది ఇంత వాడు అందరికీ వెలిగిచ్చిటై ఎక్కడ దీప స్తంభం మీద పైన అందరికి కనిపించేటట్టు పెడతారు అటగ ఉంటే అటగ మీద పెడతారు గోడ ఉంటే గోడ పెడతారు ఆ షెల్ఫ్ ఉంటే ఇట్లా షెల్ఫ్ లో పెడతారు అని పైన కదా అట్లనే పదహారు వర్షాలు ఏమని చెప్తుంది మనసుకొచ్చింది మనుషులు మీ సాధి వచ్చి పర్లేకమందున్న ఈ తండ్రిని మహింపరచినట్లు వారి యొక్క మీ వెలుగు మీరు ప్రకాశింప మీ వెలుగులు ఎవరు వెలుగు చెప్పండి లోకానికి ఏసిన ఏసిన పరిస్థితి మీరే ఆ వెలుగు లోకానికి వెలుగాడు నడు మీరు ఈ లోకానికి వెలుగన్నాడు కాబట్టి ఆయన ఆయన ధరించుకున్న మనము ఆ పెలుగు కాబట్టి ఆయనే సత్యం కదా వెలుగే సత్యం కాబట్టి వెలుగు ఉంటే చీకట్లేదు అన్ని కనిపిస్తాయి బయటికి అట్లా ఈ సీక్రెట్స్ అన్ని వాళ్ళు ఏవైతే రహస్యంగా బోధిస్తుండో వాటి మీద వెలుగు పడ్డది ఏమిటది అన్ని బయటకు వచ్చేస్తాయి కనిపించేస్తాయి ఇదంతా మోసం అని తెలిసిపోతుంది చీకట్లు అన్నంత వరకు మీ మోసం మీరు చీకటి అంటే మోసం పెట్టదు ఆ పెరుగు పడదు దీని మీద ఏమవుతుంది మీ సేవ దానికి వీటన్నింటినీ చూపించాల మనుషులై అరే నీకు తెరగదు నువ్వు కొంచెం కొంచెం కింద నువ్వు ఇది బయట తీసుకొస్తే అప్పుడు తెలుస్తుంది ఇది దీపస్తంభం మీద నీ సేవ విధానం కూడా అదే కావాలి వాడు కూడా ఇక్కడ గురించి వస్తున్నాడు ఎది లేదు వస్తున్న కత్తి లాబోతుంది అది నువ్వు చూసి చెప్పాలి మనుషులకి అసలు నేను కో దీప స్తంభం నిలబడి ఇవన్నీ విషయాన్ని మా దేవుట్లో చూపించి అందుకోడికే నేను దేవుడు ఈ లోకంలో నిన్నబెట్టుకున్నాడు వేర నీకెందుకు ఇచ్చింది విషయం మొత్తం ప్రపంచం అంతటా ర్యాప్చర్ బోటకులుగా తయారైపోయింది ర్యాప్చర్ బోధని అవలంబిస్తుంది అందులో నుంచి బయటికి తీసుకొచ్చింది దేవుడు నాకు తెలుసు నా అంతటి రాలే మీకు ఆసక్తి ఉంది మీరు చూపించిన కొడుకు నీకు బయట నాకు వద్దు కావాలని అక్కడే ఉంటా అని చెప్పాను పరిస్థితి నీకు పదే వస్తుందే చెప్పే బోదా రాప్చర్ బోటకుల మధ్య నుంచి బయట అక్కడ ఎన్న అద్దు కానీ అక్కడ ఎన్న స్వచ్ఛతలు కాని అర్థమవుతుందా అవివరణ గాని నేను మోసపోను ఎందుకంటే ఎన్న శుచియలు జరగవచ్చు ఎన్న అద్భుతాలు జరగచ్చు కానీ అక్కడ ఈ సత్యం లేకపోతే గురుదా అంతా అంతా పెడదాం చివరికి అయ్యో ఏడవసాడు మనం అక్కడ ఏడవకుండా నువ్వు దేనికి అటాచ్మెంట్ పాస్టర్ కా లేక ప్రభు కా మనం ఆ సత్యాన్ని స్వీకరించి ఆయననే ఈ లోకానికి వెళ్తూ ఆయనే సత్యం కాబట్టి నువ్వు ఈ లోకానికి వెలుగు కాబట్టి నువ్వు ఆ దీపస్తంభం మీద ఉండాలా ఉండి అనేకులకి చూపించాలా ఎందుకంటే ఈ ఆయన ఆయన ఉగ్రత పలుకం నుంచి రాబోతుంది ఎవరి మీదకి రాబోతుందో మీకు తెలుసు ఫస్ట్ ఆయన చెప్తున్నారు దేవుడు ఎందుకంటే మీరు ఇంతకాలంలో వీటిని గ్రహించలేదు ఎవరికి చూపడలేదు మరి వాళ్ళందరి లోక నువే కదా నువ్వే కదా పడకాన్ని బట్టి నేను నిన్ను అడుగుతా ఉంటాడు కాబట్టి వాళ్ళ వారి జీవనాన్ని బట్టి నిధులు ఎక్కడుతా అంటున్నాడు కాబట్టి మమ్మల్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలి నువ్వు మట్టి అనేకలకు చూపించడం నేర్చుకోవాలి సో దాంతోనే అనుకుంటా బహుశా ఒకటి ఆ వాట్సాప్ లో నేను ఒక మెసేజ్ చూసినా ఒక బొమ్మ ఎవరు పంపించిన కదా బ్రదర్స్ ఆ బొమ్మలు అన్నీ ఉండే కదా ఏమవుతుంది సమస్యల ముందు ఆ సమస్యల ముందు ఎన్నిరో నైన్టీన్ ఎయిటీస్ బొమ్మ సేమ్ మౌండ్ బొమ్మలే తిరిగి వస్తావన్నమాట అవన్నీ మోసకరమైనవి వాటిని తప్పుగా అర్థం చేసుకొని వాళ్ళు పెంట్ చేసి నువ్వు ప్రార్థించి దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి ప్రభావ దీన్ని చేసుకోవాలి ఎక్కడ నేను ఇది వాక్యానికి కూడా లేదా ఆయన పరిశీలించుకోవాలి ఎందుకంటే వెయ్యిళ్ళ పరిపాలనకు సంబంధించిన విషయాన్ని నేను చూపించాలి సార్ వాక్యం అది నిజంగా లేదా బైబుల్లో కాబట్టి ఇప్పుడు అంత డీటెయిల్ మనం ఎంతటి కొంచెం కష్టతరంగా ఉంటుంది సడన్లీ ఫస్ట్ టైం ఇవన్నీ నువ్వు ఎదుర్కొంటే కష్టతరంగా ఉంటుంది బెల్లరేలాగా బెల్లలాగా అన్ని తీసుకొస్తాడు మనకు కూడా చాలా ధ్యానం పట్టింది ఇవన్నీ చూసుకోవడానికి కాబట్టి స్లోగానే బట్ అన్నింటి చూస్తున్నట్టే మనది ఆర్డనరీగా ఒక ఏదో ఆరాధన దేవుడి వాక్యం తెంచకొని పోయే టైం కాదు ఈ సేవ విధానం రాబోదాలో ఏం జరగబోతుంది ఈ ప్రవచనాలు దేనికి సంబంధించిన వాటిని మనం స్వీకరించి ఏ విధంగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలా మన కుటుంబాలను మనం సిద్ధపరచుకోవాలా మన సేవ జీవితంలో తయారు చేసుకోవాలా ఇతరులను హెచ్చరించాలా అంటే వేరే వాళ్ళని హెచ్చరించాలి అందుకని ఇవన్నీ బయలుపరచబడుతున్నాయి దాన్ని కొనసాగించుకొని వండుకోవాలా అటువంటి సేవ ప్రభుత్వం అనుగ్రహించి సమయాన్ని కొన్ని సదయం తీసుకుంటారు ప్రార్థన పూర్వకంగా పరసుందరేవ మీకు అనేకమైన విషయాలు మీరు చూపిస్తున్నారు ప్రభావ అంతే దినే మీరు లేపుతున్నారు అన్నారు ప్రభా కాబట్టి మీ ఎందుకు విదేశం కలిగిన వాడిని మీ మాటలు బయకుండా వాడినే మీరు లేపుతున్నారు ప్రభావ ఇవన్నీ అంతే దినమన్నారు అంటే చివరి రోజు అది ఈ సృష్టి చివరి రోజు అది ఈ కాలంలో చివరి రోజు ప్రభా అది కాబట్టి ఆరవ కూడ చివరి కూర దాని తర్వాతనే అన్నారు కాబట్టి దానికి ముందు ఏమి జరగదు దానికి ముందు ఎవరు పోడు అందుకని అని మీరు ఎంత తేటగా చూపిస్తాను ఆయన కానీ మిమ్మల్ని చూసినప్పుడు మీ వల్లే మేము మార్పు చదువుతాం మీ వల్లనే కాబట్టి అటువంటి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి నడిపించండి అవును ప్రభా డైరెక్షన్ అయితే మిమ్మల్ని చూసేదే డైరెక్షన్ ప్రభావ ఆ డైరెక్షన్ కంటే మేము చూస్తాం ప్రభావ అటువంటి జీవితం మాకు అనుగరించి నడిపించండి వీటిని స్వీకరించి వీటిని జాగ్రత్తగా పరిశీలించి అనేకలోకి ప్రకటించే కూడా यह सुप्रीत नाम प्रार्थना तंत्र आम